ప్రేస్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ సాయంత్రకాలపు స్కైపు ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కి అందరికీ ఆహ్వానము ఈరోజు సండే సర్వీస్ మన స్పెషల్ సర్వీస్ కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్న వచ్చినందుకు జాయిన్ అయినందుకు మనము ప్రార్థన పూర్వకంగా ఈ సాయంత్రకాలపు ఆరాధనని ఆరంభించుకుందాం ప్రే ప్రార్థన పూర్వకంగా మనము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము పరిశుద్ధుడా మహాగనుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపా సత్య సంపూర్ణుడైన మా ఏసయ సత్య స్వరూపి ఆత్మస్వరూపి ప్రేమ స్వరూపి నీకు వందనాలు స్తోత్రండు నాయన మహిమ స్వరూపి అగ్ని స్వరూపి నీకు వందనాలు ప్రభ ఆత్మస్వరూపీ వాక్య స్వరూపి నీకే వందనాలు స్తులు స్తోత్రుడు నాయన ఇంతవరకు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవు మా జీవితంలో మీరు ఎంతో చేసిన గొప్ప కారణాలన్నింటినీ బట్టి మీకు నిండార కృతజ్ఞతా సూతులు చెల్లించుకుంటున్నామన్న సజీవు లెక్కల నిలబెట్టిన దేవుడవు నా ప్రభ నా రక్షక నా విమోచకుడవ ప్రభ నా తండ్రి ఇంత కుటుంబం రీతిగా నా ప్రభ ప్రతి ఒక్కరిని కేబీపీఎం మినిస్ట్రీస్ లో మీరు పేరు దీవించి నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించండి ప్రతి ఒక్కరిని మీ యొక్క అగ్ని చేత ముద్రించండి నాయన ప్రబనతండి ఏ బిడ్డ కూడా తప్పిపోకుండా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు గాలం వేసి లాక్కురండి కృపామయుడు నా తండ్రి ప్రభ నీకు వాక్యం విని ప్రభ వాక్య రీతిగా మిమ్మల్ని మేము ప్రభ నీకు సమర్పించుకున్నటకు ప్రభ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని ఆయతపరచండి మా విమోచకుడా సమీపించరాని తేజస్సులో నివసించే నా నీకే వందనాలు వందనాలు వందనాలు స్తు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ నా తండ్రి ఈ దిన కార్యక్రమం అంతట్లో మీరు తోడైనందుకు ప్రభ పరిశుద్ధ ఆదివార దినముని ప్రభ పరిశుద్ధంగా ఆచరించేటకు ప్రభ వాక్యం చేత ప్రతి ఒక్క మీరు నా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్కరి విన్నపాలని విజ్ఞాపనలను విన్న దేవుడో ప్రభ ప్రతి ఒక్కరి ఆత్మలను పరిశీలించిన దేవుడో ప్రభా నీ అందు నా తండ్రి ఏది కూడా నా తండ్రి దాగి ఉంచదు నాయన ప్రతిదీ వెలుగులో తేటదెల్లం అవుతుంది ప్రభ మా మనసులోని ఆయాసమును మా శరీరంలోని బలహీనతలను ప్రతిదీ ఎదిగిన దేవుడో ప్రభ సరి చేయండి ప్రతి ప్రభ నీ సన్నిధిలో నా తండ్రి ప్రభ మరి మరి ఎక్కువగా పరిశుధతలోనికి ప్రభ నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య ప్రతి కార్యంలో గొప్పగా మిమ్మల్ని ఆశీర్దించిన దేవుడు ప్రభ నతండి వాక్య ధ్యానంలో ప్రతి ఒక్క బిడ్డ మేము పాల్గొంటుండగా మమ్మల్ందరినీ పరిశుధాత్మ చేత ముద్రించండి అభిషేకించండి సిద్ధపరచండి వాక్యమును సత్యంగా స్వీకరించుటకు ప్రభ ప్రతి ఒక్క మనస్సును ప్రేరేపించండి ప్రతి ఒక్కరిని వినగలిగే చెవులను గ్రహించే మనస్సు దయచేయండి ఈ కాల ప్రభ మీకు దీవెనల చేత నడిపించండి రానైన బెడ్లందరినీ బట్టి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాలేకపోయినా వారు మరి ఏ నిత్యం సేవలో ఎక్కడున్నా కూడా ప్రభ వారిని దీవించండి ప్రభ వాక్యం వినుటకు వారిని కూడా వేగ్రపరచమని ప్రస్తుతి ఘనత మహిమ ప్రభావంలో మీకు చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ ప్రైజ్ లాడ్ బ్రదర్స్ మనకు ఈరోజు ఒక స్పెషల్ సాంగ్ రవి బ్రదర్ వాడతారు బ్రదర్ మీరు పాట పాడతారా ప్రార్థన సమయం బులో దేవాయోగు మధు ప్రార్థన సమయం దేవా చిము మధు కోట మాదు మాధుదూర్గం నివేని ని మేము ఆశ్రయ మాధుకోటయు మాధుదూర్గం నివేని ని మేము ఆశ్రయర్థన సమయం బులో దేవా యగము మాదు ప్రాార్థన సమయం దేవా బులూ దేవాచియోగము ఎడతా ప్రాథింపా ప్రార్థనాత్మవరము టంక ము తొలగించుము దయతోడ నిన్ను చేరితి ఎడతె కా ప్రాదింపా ప్రార్థనాత్మవరము నిన్ను ఆటంకము తొలగించుము దయతోడ నిన్ను చేరితి ప్రార్థన సమయం దేవా చెయగ్గుము మాధు ప్రార్థన సమయం దేవా చెవి యోగము ఎడతెగకానింపా నీ కృపా అనుగరించుము నీ వాక్యము వెదకూచుండ దయతోడ మాకు సెలవిమ్ము ఎడతెకా ప్రార్థింపా దానింపా నీ కృపను అనుగరించుము నీ వాక్యము వెదకూచుండ దయతోడ మాకు సెలవిమ్ము ప్రార్థన సమయం దేవా యోగుము మాధు ప్రార్థన సమయం దేవాచియము ఎడతెగకా నిలుచుండ పరిశుద్ధుల సహవాసములో నీ యొక్క రాకడు కొరకు దయతోడమమ్ము సిద్ధపరచు ఎడతెగ నిలుచుండ పరిశుద్ధుల సహవాసములో నీ యొక్క రా కడు కొరకు దయతోడమమ్ము సిద్ధపరచు ప్రార్థన సమయంబులో దేవా చెవి యోము మాధు ప్రాార్థనసమయో దేవాయోగమో మాధుకోట నివే నివేని మేము ఆశ్రయ మాధుకోటయు మాధు దుర్గం నివే నిన్నే మేము ఆశ్రయి ప్రార్థన సమయం బులో దేవా చెయోగుము మాధు ప్రార్థన సమయం బులో దేవా అలాలు థ్యాంక్ యూ చేస్తారు ఫ్రెస్ ప్రార్థిస్తాం పరశుతుర తండ్రి మీకు మలనాలను అయినా మహోన్నతురగు మా దేవ మీకే కృతజ్ఞత అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి సురక్షిత మీకు ఎంతో మదనాలైనా ఈ సాయంత్రం సమయమైన మీ సన్నిధికి వచ్చినాం తండ్రి ఒక ప్రభావ మాతో మాట్లాడమా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ శరథంలో పాల్పడ్డే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇదేనా మనకు నచ్చినది మీకు ఎంతో మరణాలు కాబట్టి నిన్న మేము పరిశుద్ధంగా ఉండేలాగా ప్రభావ మేము పరిశుద్ధంగా దాన్ని మరి మీ కొరకు జీవించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మేము మనిషి శుద్ధీకరిస్తుంది ఆ ప్రవర్తన ద్వారా ప్రభావ కృష్ణులు అంగీకారంగా ఉండేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం సాయంత్రం సమర్పణ మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క వాక్యప్తం వాళ్ళు బలపరచండి మేము ప్రత ప్రతి దశలో ప్రభు మీ దృష్టికి అంగీకార గుణనాదని నడిపించాం ఏసుక్రీస్తు పరుశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం ఇది మేము అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు సంవత్సరం వేపు యూనియన్ తిరిగి ప్రకారంగా మనకుంటుంది బబులూను కాలం ఖచ్చితంగా అని ప్రతిసారి వాక్యాలు మనకి జ్ఞాపకం ఇస్తా ముఖ్యంగా ఈ దిన మనం చూస్తున్నాము ప్రపంచాత్మకంగా ఒక భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయల్ దేశం మీద ఇరాక్ దేశం ఇరాన్ ఇరాన్ దేశం ఇరాన్ దేశం మీద దేశం కొన్ని వందల బాంబులు వేసుకుంటుంది దానివల్ల ఎంతో మంది మరణించడం మనం చూస్తా ఉన్నాము ఎంతో నష్టం జరగడం చూస్తా ఉన్నాము ఎందుకంటే నేను ఒకసారి చూపించిన దుష్టాత్మలన్నీ దిగజేసినాయి ఇప్పుడు మనుషులందరినీ అల చెడి చేస్తుంది గంతర్గనం చేస్తుంది మనుషులందరినీ రెచ్చగొట్టడం జనం మీదికి జనం లేస్తలేరా దేశం మీదికి దేశం అందిస్తుంది యుద్ధాలు యుద్ధ మన ప్రభు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఇప్పుడు ఆరంభమైనాయి అవి మీకు దశకు మనకు తెలుసు అంటే జనం మీదకి అంటే రెండు వేల సంవత్సర కీర్తం కూడా జరిగింది అవి ఆరంభమయ్యి పరిపక్వపు దశ జరిగింద చెందిందన్నట్టు అంటే ఈ దినం అది సంపూర్ణ స్థితికి ఎదిగిందన్నట్టు కాబట్టి అక్రమము అపవిత్రత ద్వేషము ముఖ్యంగా పగలు అనేకంగా ప్రపంచాత్మకంగా విస్తరించినట్టు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి స్థితిలో దేవుని కుమారులు ఏం చేస్తున్నారని అనేది కష్టం అదే దేవుని కుమారులు ఏం చేస్తున్నారండి ఎద్రబోతున్నారా దుష్ట శబ్తులతో పోరాడుతున్నారా మనం పోరాడనేది శర్రులతో కాదని తెలుసు వాక్యం అయిన కానీ ఈరోజు కూడా మనం శరీరంగానే పోరాడుతున్నాం మనుషులతో అట్లా మనము ఆ రీతిగా పోరాడి ఆక్య అతిక్రమించి పాపంగా పడిపోతున్నాం కాబట్టి మనం ప్రకటన గ్రంథంలోని వాక్యాలని కొన్ని నెలల నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు దశకు వచ్చింది ఇదే మనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలోని చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం మనకు చూడగోతున్నాం అది ఏంటంటే ఏడవ వచనం నుంచి పోయిన వారం మనం దేవుని ఆరాధన సంబంధించిన విషయాలు ధనించినాం ఎక్కువ ఆరాధించకపోవడం వలన జరిగేది ఏంటంటే మన జీవితంలో ప్రభు సంగీతపోవడం ఏంటంటే ఆయన మన మీద సింహాసనం వేసుకుంటుంటాడని మాకు తెలుసు కాబట్టి నువ్వు ఆయనని స్థుతించకపోతే నీ దగ్గరికి రాడైనా మీ సన్ని నీ కుటుంబాలకు రానే రాడు ఎంత గొప్పగా నువ్వు ధ్యానించు ఎంత గొప్పగా ప్రార్థించు ఎంత గొప్పగా వాక్యాలు ప్రకటించు కానీ నువ్వు గౌరవ విప్పి నిరంతరగమనించి వచ్చే ఆ ఆరాధన లేకపోతే మటుకు ఆయన మీ సన్నిధి మీ దగ్గరికి రాడు ఆయనకి ఉండదు ఎందుకంటే ఆయనను ఆరాధించడం బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే అదొక ఆత్మీయ ప్రపంచమని మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్క కొంతమంది గంభీరంగా పాటలు పాడగలరు కొంతమంది పాణికి రాదు వాళ్ళ రాగాలలో గమ్మకం ఉండదు ఎందుకు ఉండదంటే వాళ్ళకి ఆ ఆత్మీయ ప్రపంచంలో అడుగుపెట్టే జ్ఞానం లేదన్నట్టు చెప్పినా వినరు అన్నట్టు ఎందుకంటే నేను చూపించిన కోట్లాది కోట్లాది దూంతలు దేవుణ్ణి దివారాత్రంలో ధ్యానిస్తూ ఉంటారని మీరు అనుకుంటున్నారా దేవుని సన్నిధిలో ఉన్నారు వాళ్ళు అక్కడని దేవుడు ఉండేది వేరే త్రోన్ త్రోన్ రూమ్ అంటాం బైబిల్లో ఆయన ఉండే సింహాసనము వేరే అది అన్ అప్రోచ్నబుల్ తిమోతి రాష్ట్ర పత్రికలో పోడటాడు ఆయనని ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి ఎవరు పోలేరు అటువంటి అదిని ఆయన మరి వీళ్ళు ఎక్కడ ఆయన శ్రద్ధిస్తా ఉన్నారు సరే భూమి మీద నువ్వు నేను శృతిస్తున్నాను ఆయన మళ్ళీ దేవదత్తలు కోట్లాది కోట్ల దేవదత్తలు ఎక్కడి నుంచి శృతిస్తున్నారు అదొక ఆత్మీయ ప్రపంచం అక్కడి నుంచి వారు శృతిస్తూ ఉన్నారు అన్నట్టు అంటే ఒక ప్రపంచము కేవలము దేవుడిని శృతించడం కోరిక అక్కడ ఉందన్నట్టు అదే రీతిగా రకరకాల ప్రపంచములు దేవుడు సృష్టించని తన నోటి మాట ద్వారా అని మనం రెండు రాష్ట్ర పత్రికలు ధ్యానిస్తుంటాం కాబట్టి గమకముగా పాడాలా అంటే నువ్వు ఆ దేవదత్తులతో పాటు జమా కావాలా అంటే నువ్వు ఆ ప్రాంతానికి పోవాలా ఇది ఆత్మీయమైన విధానం ప్రకృతి సాధన జరిగేది కానీ కదా పరిశుధాత్మ అభిషేకం లేకుండా ఎటువంటి పరిశుధాత్మ కార్యాలు నువ్వు రుచి చూడలేవు అందులో దాన్ని నువ్వు పాటించలేవు నిన్న దినంన గాస్పుల్ అవుట్ రీచ్ గ్రూప్ లో వాక్యం చెప్తానండి తిమతికి రాసిన పత్రికలనే ఒక వాక్యము మొదట ధ్యానం ఏడవచనంలో దేవుడు మనకి పిరిగి ఆత్మనివ్వలేదు కానీ వేరే రకాల ఆత్మలించడం వాక్యం అంతవరకు నేను ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ధ్యానిస్తున్న బైబుల్ కానీ ఈ రోజుకి నిన్నడికి నాకు అది రిలీజ్ అయితే వాక్యం ఏంటంటే దేవుడు మనకి ఎటువంటి ఆత్మలించండు ఒకటి అనేది కాదు పరిశుద్ధాత్మ ఒకడే అని తెలుసు కానీ ఆయన ప్రత్యక్షతలు అనేకమని అని కూడా మనకు తెలుసు పొరితలు రాసిన పత్రికలు చూస్తాము దళితులు రాసిన పత్రికలు చూస్తాము ఆత్మ ఫలాల గురించి ఆత్మ వరాల గురించి నేను కొంతకాలం కిందట లిస్ట్ చేసుకున్నా నా లైఫ్లో ఎన్ని వరాలు ఉన్నాయి ఎన్ని ఫలాలు ఉన్నాయి అది చాలా ముఖ్యం మన జీవితాలలో నీ జీవితంలో ఎన్ని ఫలాలు ఉన్నాయి ఎన్ని వరాలు ఉన్నాయో ఆ లిస్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా నీ కాలము వెళ్ళిపోతా ఉంటది వయసు దాటిపోతా ఉంటది ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా నీకు అవి అవి జ్ఞాపకానికి రావన్నట్టు మళ్ళా ఎవరో ఒకరు ఎవరో ఒకరు వచ్చి ఉంటది కాబట్టి వేస్ట్ చేసుకుంటాం మన జీవితాలు రకరకాల అంటే ఇవన్నీ సొంత తలంపులు అన్నట్టు బెరియన్లు ఎందుకు గనులు దేవుడు సాక్షిమిస్తున్న వాళ్ళ గురించి వాళ్ళు ఏంటంటే వచ్చిన వాడు ఎవడైనా కానీ వాడు చెప్పే వాక్యము ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉందా లేదా లేక విరుద్ధంగా ఉందా అని పరిశీలించి స్వీకరించిన అన్నట్టు మళ్ళీ స్వీకరించిన కానిపోయి తనలేదు వాడిని కొట్టలేదు కదా ఇది ఆల్మోస్ట్ ద్వేషము ద్వేషించుతున్నవంటే నువ్వు నరహంతకును అని బైబుల్స్ అలవిస్తుంది తన సహోదరిని ద్వేషించిన నరహంతకుడు కాబట్టి ఈరోజు చర్చి సిస్టమ్ నరహంతకులతో నిండిపోయింది కాబట్టి మనం అటువంటి జాబితాల్లో ఉండడానికి వీల్లేదు అటువంటి గ్రూప్స్ ఉండడానికి వీల్లేదు కాబట్టి మనము గొర్రపిల్ల విందుకి యోగ్యులమా కాదా అని పరిశీలించుకోవాలి ఈ దినం చెప్పబడే వాక్యంలో ఇప్పుడు చూడండి మత సారీ ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వర్షం మనం జరిచినాం ఆయనను స్తడి గొర్రపిల్ల వివా వివాహోత్సవ సమయము వచ్చినది వచ్చినది అంటే చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది అంటే ప్రవచనాలు ఏ రీతి ఉంటే అనేది దీన్ని ఒకసారి జ్ఞాపకం టైం లైన్ స్టార్ట్ అయ్యి అది కొనసాగుతూ ఉంటుంది అది చివరి దశకు వస్తుంది ఆ టైం లైన్ లో ఉన్నాం మనం ఎక్కడో ఒక మధ్యలో చివరికో కానీ ఇది ఆరంభమైంది రెండు వేల ఇది ఆరంభమైంది పెళ్లి కుమారు అని వివాహం అనౌన్స్మెంట్స్ అది చూస్తాం మనం ఉపమానాన్ని ఈరోజు చూస్తాం కొన్ని ఉపమానాలు అనౌన్స్మెంట్స్ అయినాయి ఆరోజు ఈ రోజు కూడా అనౌన్స్మెంట్స్ కంటిన్యూ అయితేనే రాకడత బహు సమీపంగా ఉందని ఎంతమంది చెప్తా ఉంటారు కాబట్టి మళ్ళీ మనము దానికి ఏ రీతిగా స్పందించడం అనేదే ఈ రోజు కూడా పోతున్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయనను స్థుతించుడి గొరపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది ఇది చాలా డేంజరస్ వాక్యం ఎందుకంటే సిద్ధపరచబడిన వాళ్ళు ఎవరు ఇంకా సిద్ధంగా లేని వారు ఎవరు అంటే మనము ఉపమానాలనే చూస్తాం ఈరోజు చూపిస్తారు కొన్ని ఉపమానాలు కాబట్టి నువ్వు నిజంగా సిద్ధపడినవా అనేది ఒక ప్రశ్న ఈ దినము నువ్వు ఖచ్చితంగా ఆ గొరపిల వివాహ శానికి యోగ్యుడవా అని పరిశీలించుకోవాలా ఎందుకంటే పత్ సువార్త ఇరవై ఐదవ అధ్యయంలో మనం ధ్యానించినాం బుద్ధి గల కన్యకలు బుద్ధి వాళ్ళు పది మంది అది కూడా నేను చూపిస్తే దగ్గర ఏం జరిగిందబట్టి బుద్ధి ఎప్పుడు వస్తుంది యేశవరావుని సంపూర్ణంగా స్వీకరించినప్పుడే మన సొంత తలంపులతో తెచ్చుకునేది కానే కాదు ఇంటెలెక్చువల్ గా తయారైతే అసలే రాదు కాపీ పేస్ట్ తీయాలజీ మనది రోజు కాపీ పేస్ట్ తీయాలజ్ తను రాని జ్ఞానం నువ్వు మొక్కళ్ళ కనీసం ఒక గంట రెండు గంటలు కూర్చుంటాగలుగుతుంది కానీ ఆయన నీ దగ్గరికి వీరి మీరు అన్నాడు ఎందుకంటే ఆయన చూస్తాడు నిజంగా మీరు ఈ సేవా జీవితంలో త్యాగం ఉందా లేక వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడుతున్నాడా వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాస పడేవాడికి ఎప్పటికీ దొరకవన్నట్టు ఇవ్వండి ఎందుకంటే అరణ్యంలో మనం అందరం ఒక కేక వారమే అంతే ఒక శబ్దం బలహీనులం ఏం చూండికి పోయినారు మీరు రెళ్ళుని ధరించుకున్నావా అని పట్టుకున్నవాన్ని చూడిపోయినారా అంటే అంత బలహీనం గుణమని చూడబోయినరా ఏం చూసిరా అక్కడ చర్మం తోలు వేసుకున్న వాళ్ళని చూడిపోయినరా ఎవడు కదా ఎటువంటి వాళ్ళని బలహీనులని అరణ్యంలో మనం అటువంటి ఒక శబ్దం అంతేగాని నేను ఇండివిజువల్ గా నాకు ప్రాధాన్యత రావాలా ప్రతి అని పోరాడేవాడు సైతాన్య గుణన కలిగినవాడు కదా వాడు అందుకొరికే పోరాడాడు దేవుడు నన్ను ఎందుకు ఇంత స్పెషల్ గా తయారు చేశాడు రకరకాల రాళ్లతో విలువగల రాళ్లతో నన్ను ఇంతగా అలంకరించండు దేవుని తర్వాత నేనే దేవుని అంతటి వాళ్ళని అనుకున్నాడు వాడు గర్వించండు కదా ఇది మతపరమైన జీవితంలో ఇది ఎక్కువ ఉంటుంది వ్యక్తిగత గుర్తింపు కూడానే ఉంటుంది మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాం కదా మన గ్రూప్స్లలో నీ ఇండివిజువాలిటీని హర్షప్ జరిగి జాగ్రత్త పడగ అప్పటికీ మనము వ్యక్తిగత గుర్తింపు అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి మనము యూట్యూబ్స్ వీడియోస్ పెడతా ఉంటాము పాడ్కాస్ట్ అలా వీడియోస్ పెడతా ఉంటాం అందరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అందరినీ మనం ప్రోత్సహించాలా అందరినీ శిష్యులుగా తయారు చేయాలని అనేది మన యొక్క పిలుపు అన్నట్టు ఒకవేళ అట్లా లేకపోతే నేను ఇండివిజువల్గానే ఐడెంటిఫై అయితే ఈ రోజు నేను ఏదో ఫారెన్ కంట్రీలో సెటిల్ అయిపోయేవాడిని నాకున్న టాలెంట్స్ దాన్ని అవన్నీ నేను ఎందుకు త్యాగం చేసుకున్నాను కేవలము అందరినీ శిష్యులుగా తయారు చేయాలి బైబుల్ అంతటా అదే మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు అన్ని నా దినం నేను అదే చూపించిన ఏంటంటే దేవుడు మనకి ఇచ్చింది పిరికి ఆత్మని కాదు అంటే పిరికి ఆత్మ కూడా ఉందంటే ఆ అది ఆ పిరికి ఆత్మ ఆత్మ నిన్ను పట్టుకున్నట్టు నువ్వు పిరికొనిలాగానే జీవితాంతం నీకు ఎక్కడ నీకు ధైర్యమే ఉండదు కానీ దేవుడు మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చిండంటే శక్తి గల ఆత్మనిచ్చాడు అంటే శక్తి అనేది ఒక ఆత్మ అని అక్కడ శక్తి ఆత్మ దాని తర్వాత ఇచ్చిన ఆత్మ ఏది విశ్వాసం ప్రేమ ప్రేమ అనేది ఒక ఆత్మ అంటుంది బైబుల్ వాక్యం పౌల్యత్తు ప్రేమ ఆత్మనిచ్చినటు దాని తర్వాత చివరికి సౌండ్ మైండ్ అన్న ఆత్మనిచ్చిన అంటే ఆశా నిగ్రహం లేక సౌండ్ మైండ్ ఎప్పుడు నీ హృదయంలో అలజడి ఉంటుంది తెలుసా గంధర్బలం అలజడి నాకు ఇందుకిట్లా వాళ్ళెందుకు ఇట్లా వీళ్ళెందుకు అట్లా అన్న అలజడి ఎందుకు వస్తుందంటే నీలో సౌండ్ మైండ్ లేదు అంటే ఆ ఆత్మ లేదన్నట్టు సౌండ్ మైండ్ అన్న ఆత్మ లేకపోతే మటుకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాం మనం అందుకే మనం చలించము ఎవడేమన్నా షేక్ గాం మనం ఎందుకంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మనం సేవా పరిచయం అవ్వాలన్న ఎన్నో ప్రాంతాల్లో సేవ పరిచయం ఇస్తాము పాస్టర్స్ కాంట్రెట్లో మాట్లాడదాం అండ్ కానీ మనం ఎప్పుడు గర్వించాం అయినా పేదవాళ్ళ దగ్గరపై కూర్చొని పరిచయం చేయాలని ఆశపడతా ఉంటాం అడవి జాతుల మధ్యలో ప్రజల మధ్యలో పోయి పరిచయం చేయాలని ఆశపడతా ఉంటాం ఎందుకు ఒకవేళ పెద్ద గద్దెల మీద కూర్చొని సేవ ఆశపడతారు కదా పెద్ద పెద్ద కారాలు తిరగలని మళ్ళీ ఆ యోగ్యత మనకి ఉన్నాయి అయినా కానీ వాటి అన్నిటిని మనము దృఢీకరించుకున్నాం అన్నట్టు ఎందుకంటే మనము తగ్గింపబడాలా ఆయన బెచ్చింపబడాలా ఒకవేళ నిన్ను నువ్వు పాఫప్ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా నిన్ను తగ్గిస్తాడు దేవుడు కాబట్టి తన భార్య తను తాను సిద్ధపరచు సిద్ధపరచుకొని ఉన్నది కాబట్టి ఈ దినము మనం మనను మనం సిద్ధపరచుకున్నామా లేదన్నట్టు ఈ వాక్యం కళ గురించి మనకు కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచదము అని చెప్పగా వింటిని యోహన్ భక్తుడు ఏమని చెప్తున్నాను ఏంటంటే ఆయనను మనం మహిమ పరచాలంట చాలా మంది నేను చూస్తూ కదా ఆ వ్యక్తిగతంగా మహిమపరచుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ ఇండివిజువల్ గుర్తింపు వరకు తర్వాత చర్చస్ని మహిమ పరుస్తూ ఉంటారు ఈ లోకాన్ని మహిమపరుస్తూ ఉంటారు కానీ యేసు ప్రభుని మహిమపరచడం బహు తక్కువ నేను ఎంతో మంది వాక్యాలు వింటూ కదా ప్రతి వాక్యంలో ప్రభుని మహిమపరుస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటా నైంటీ ప్రభుని మహిమపరచని వాక్యాలు ఈ రోజు హెచ్చరిక వాక్యాలు బుద్ధి వాక్యాలు అన్నీ ఉంటాయి కానీ ప్రభుని మహిమపరిచేది ఒక విషయంలోకి మనకు కనిపించింది కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయనది మహిమపరచుడి అని చెప్తుంది వాక్యం కాబట్టి ఇదని మనం ఐడెంటిఫై చేసుకోవాలా మన వాక్య పరిచయలో ఎంత పర్సెంటేజ్ ఆయనను మహిమపరుస్తున్నాం ఎంత పర్సెంటేజ్ మనుషులను హెచ్చరిస్తున్నాం ఎంత పర్సెంటేజ్ చివరికి వారికి మార్గం చూపిస్తున్నాం వారి సమస్యల వారి కష్టాల నుంచి వారికి ఎట్లా ఒక మైల్ ముందు పోగలవా వాళ్ళ కొరకు పోలేవు నీ దగ్గర ఉన్న తలవంతులన్నిటి వారికి ఇచ్చి నువ్వు వారికి సాయకులు ఉండలేవా ఉండలేవు ఎందుకంటే అది నిజమైన ప్రేమ అందులో త్యాగం ఉంటుంది కానీ ఇది మనము చెప్పుకోవడం బాగానే కానీ ప్రేమ కనిపించదన్నట్టు కాబట్టి ఆమె గురించి మనం పోయిన వరం ధ్యానించినాము పెళ్లి కుమార్తెకి సంబంధించింది ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారకొట్టలు ఆమెకు ఇయబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు కాబట్టి సేవా పరిచర్యలో నీతి క్రియలు లేకపోతే అంటే నీతిని కొనసాగించే క్రియలు నీతి అంటే ఇంగ్లీష్ లో రైట్ అంట కదా అంటే రైట్ గా జీవించడం అంటే రాంగ్ గా జీవించద్దు రైట్గా జీవించాలా ప్రతి విషయంలో రైట్గా జీవించాలా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నావా అక్కడ కూడా న్యాయంగా జీవించాలి మనం సాంఘిక జీవితంలో న్యాయంగా పాటిస్తున్నావా సేవా పరిచర్గా నిజంగా న్యాయంగా పాటిస్తున్నావా కాబట్టి ఆ రీతిగా నీతి నీతి క్రియలు లేకపోతే నీవు నిజంగా ప్రకాశమైన వస్త్రంలో ధరించుకోలేదన్నట్లు ఆయన వెలుగు నీలో నుంచి బయటికి రాకపోతే మనుషులు ఎట్లా ఆకర్షింపబడతారు ఈ వాక్య పరిచర్య అయిపోయినాక ఈ దినము ఎంతమంది ప్రభుని స్వీకరిస్తున్నారు చేతులెత్తండి అని ఎప్పుడన్నా చెప్పగలిగినావా ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాం మన సేవ పరిచయం అట్లా చెప్పకపోవడం నేను పాస్టర్లకు కూడా చెప్తాను పాస్టర్స్ ఒకవేళ మీరు కూడా ఇంకా ఆగేను అతిక్రమించి పాపంలో పడిపోయినారేమో పరిశీలించుకోండి ఎందుకంటే పాస్టర్స్ గురించి ముఖ్యంగా మన ప్రభు విషయం చెప్పిండు ఆ దినం ప్రవ్వా ప్రవ్వా అని పిలిచేవాడు గురించి చెప్తు నా తండ్రి చిత్త నెరవేర్చే ఎవరు సమర్థింపు వాళ్ళు నీ నామం నా ప్రవచించలేదా దయ్యంలో వెలగొట్లేదా రోగులను సస్తపరచట్లేదా మీరు ఎవరో నాకు తెలియదు అక్రమం చేయవర్లారా నా ఎదురుని పొండి అని హెచ్చరించడం అది ఎవరికైనా చెప్పిండు సేవకుల గురించి చెప్పండి కాబట్టి మన నువ్వు ఆ గుంపులో కదా అంటే నీ ద్వారా అద్భుతాలు జరగచ్చు స్వస్థతలు జరగచ్చు అయినా కానీ నువ్వు నరకానికి పోవచ్చు అది ప్రభు చెప్తున్నాడు సేవకుల గురించి కాబట్టి నువ్వు ఎటువంటి సేవకుడివి యథార్థంగా నిన్ను ప్రేమిస్తున్నావా కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు మరి నాతో ఇలాగే చెప్పాడు గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలబడిన ధన్యులని ప్రాయు పర్మనెంట్ పర్మనెంట్ గా ఇది ఆ పరలోకంలో ఉన్న గ్రంథములు రకరకాల గ్రంథాలని తెలుసు కదా గ్రంథపు చుట్టను మరియు అనేకమైన గ్రంథములు వింపబడినని మనం చూస్తాం వాక్యం అంటే ఎన్ని గ్రంథాలు మనకు తెలుసా అందుకే నా ప్రార్థనలో ప్రభా నాకు ఒక అవకాశం ఈ ప్రవ్వా నేను ఆ గ్రంథాలు ధ్యానించాలా అవి చూడాలని నాకు ఆశ ఉంది పరలోకంలో రకరకాల గ్రంథాలు ఉన్నాయి సరే జీవ గ్రంథం అంటే మీకు తెలుసు అందులో నీ పేర్లు లిఖింపబడ్డాయని ధర్మశాస్త్రం తెలిసింది సువార్థలు తెలిసి ఇవన్నీ నీ కానీ అనాదికాలంలో ఉన్న ఆయన యొక్క ప్రణాళికలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ అక్కడ ఉన్నాయి మీరు అనుకుంటున్నారా ఈ యుగము ముగిస్తే అంత అయిపోద్దు క్లోజ్ అనుకుంటున్నారా ఆయన వచ్చినాక దేవుని పిల్లలు అందరినీ పోగు తీసుకున్నాక అక్కడికి తీర్పు తర్వాత ఆయన ఇది ముగిస్తుంది అనుకుంటారా కాదు ఆయన ప్రణాళికలు బహు ఉన్నతమైనవి మన ఊహకు అంతు అవి నెక్స్ట్ లెవెల్ అది ఇంకొక యుగం అది అంతే మనం చూస్తాం పాత నిబంధన కాలం ఒక యుగం నోవ కాలం వరకు ఒక యుగం మనం చూసినాం ఆ మనుషులు ఆ జీవులు వింత రకంగా ఉండే మనుషులు జలపరులం తర్వాత ఒక యుగం అట్లా ఎన్నో యుగాలు దాటుకుంటా మనం ఇంత కాలం వచ్చినప్పుడు మోడర్న్ యుగం మీదినాం అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ తీసినా కానీ మనం ఎంత జాగ్రత్తగా దాన్ని ఎట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి చేస్తున్నారట ఇప్పుడు ఏమవుతుందంటే అందరినీ దాన్ని పూజించమని చెప్తారు అటువంటి స్థితికి మనం ఎదిగినాం ఈ లోకంలో కాబట్టి దేవునికి భిన్నంగా దేవునికి విరుద్ధంగా మొత్తం ఈ లోకం అంతా తయారవుతుంది అందులో వాల్పోతున్నావేమో పడాలి పొరపాటున దేవునికి విరుద్ధమైన గుంపుల చమనైతున్నావు సరి చెక్ చేసుకోవాలి నువ్వు ప్రతిరోజు అందుకే కనీసం రెండు మూడు గంటలన్నా ప్రేర్లు కూర్చోాలా కనీసం ఒక ఫార్టీ మినిట్స్ మీద ఉండాలి అంత్యమ మినిమమ్ అది లేకపోతే మటుకు నువ్వు కష్టం అన్నట్టుంది ఇటువంటి కాలంలో కాపాడబడ కాబట్టి ఈరోజు ఈ విందుకు సంబంధించిన విషయాలు పెండ్లి పిలుపుకు సంబంధించిన విషయాలు అనుకొని నువ్వు చూపించిన ఆశపడుతుంది ఆ పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు మిస్ అయిందంటే పర్మనెంట్గా నువ్వు మిస్ ఒక రెండు గుంపులు పర్మనెంట్ గా మిస్ అయితే నేను ఎన్ని సమాచారం నుంచి చూపిస్తున్నాను మీ చర్చిలో సర్పములు ఇళ్ళు అవి పర్మనెంట్ గా మిస్ అయిపోద్ది వాటితో నాకు ఏ సహవాసం లేదు తిట్టుకొని అరుచుకొని నా మీద నేను పట్టి పట్టించుకొని వాటి కానీ నా బాధ గొప్ప జన సమూహం కొరికే ఎందుకు యేసు ప్రభు గొప్ప జనాన్ని చూసినప్పుడల్లా ఆయన ఏడ్చను అని చూస్తాం దర్శనానికి వచ్చి ఆ గొప్ప జన సమూహాన్ని చూసి ఆయన ఏడ్చాడు ఎందుకంటే వీళ్ళు అనవసరంగా ఆ సర్పంలోని తేళ్లతోని సహవాసంలో ఉండి దేవుని యొక్క ఆ యొక్క రూపాన్ని రుచి చూడలేకపోతున్నారు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కేవలం సండే దేవుడు చదివితే ఉంటారు గంట రెండు గంటలు మ్యాడ్స్ తగిన సమయం అంతా సర్పంలోని తేళ్లతోని కలిసి సహవాసం కలిగి ఉంటారు అవి ప్రతి దశలో ఉంటాయని మనకు తెలుసు ప్రకృతి సహజంగా ఉంటాయి ఆత్మీయ స్థితిలో కూడా ఉంటాయి అవన్నీ వాటి సహవాసముల నుంచి మనం బయటికి పోయినాం ఎట్టి పరిస్థితుల బాధతో మనం కలిసి ఉండలేం కానీ మనం మన పాదంత గొప్ప జన సమూహాన్ని ఎరిదగా ప్రభుత్వం నడిపించాలి ఎందుకంటే ఈ పెళ్లి నిందు ఈ మూడు గుంబుల గురించి చూపిస్త చూపిస్తే ఈరోజు చూడండి ముఖ్యంగా అత్తైసు వార్త ఇరవై ఒక వాక్యాన్ని మీరు చూపించి ఆశపడుతున్నారు అత్తైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము మొదటి చవితని నేర్పండి మతేసు వార్త ఇరవై రెండవ ఏడు మొదటి నుంచి పద్నాలుగు వచ్చినాన్ని ఏసు వారికి ఉత్తరం ఇచ్చి చూ తిరిగి రీతిగా ఇట్లా ఏమని చూడండి పర్లోక రాజ్యము ఏ రీతిగా ఉంది ఈరోజు తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది తండ్రి పర్లోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలినది ఆ పెండ్లి విందుకు పిలబడిన వారిని రపిష్కు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయి అంటే అతిథులని పిలిపిస్తే ఎవరు పంపించిడు దాసులను పంపించండు అటు పెళ్లి విందు ఉంది అంటే తన కుమారుని పెండ్లి ఉంది కుమార్ పెళ్లి కుమారుతే ఉంది అయితే ఇప్పుడు దాసును పంపిస్తున్నాడు ఈ దాసులు చేయాలా బయట ఉన్న వారిని కాగా అతడిదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొమిన పక్షి పశువులను వధింపబడినవి అంతయ్యూ సిద్ధంగా ఉన్నది పెళ్లి విందుకు రెడ్డి అని పిలిచినప్పుడు ఏం జరిగింది చూడండి పెండ్లి విందుకు రెండని పిలి పిలువడిన వారితో చెప్పుడని వేరే దాసుల తర్వాత పంపిస్తాడు కాగా అతడిదిగో నా విద్యుత్ సిద్ధపరిచినను ఎదురును కొడువిన పశువులను వధంపడం అంతయ్యూ సిద్ధంగా ఉన్నది అంత పర్ఫెక్ట్ సెట్ చేసి పెట్టి పెండ్లి వారితో చెప్పడని వేరే దాసులని పంపాడు కానీ చేయగా ఒకడు తన పొలమునకును మరి తన వర్తకమునకును వెళ్ళేది మనకు తెలుసు ఇంకొక మనంలో మూడో గుంపు కూడా ఒకడు పొలంన పోయిండు వర్తకము జస్టిఫికేషన్స్ ఇవన్నీ తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచిరి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగల పెట్టించెను మహాబులను కూను అది కాల్చవేయబడింది బాగా అర్థం చేసుకోండి వాక్యం మనం తీసినాం కదా కాబట్టి ఈ ఉహ్వానంలో మనం ఏం గ్రహిస్తున్నామంటే తన పెన కుమారుణ్ణి పెళ్లికి అనేక మందిని దేవుడు ఆహ్వానించాడు కానీ ఏం జరిగింది ఎవడు వచ్చిండు రెండు గుంపుల గురించి మనం చేస్తున్నాం ఇప్పుడు నేను మీకు మూడో గుంపులు చూపిస్తే చూడండి లూకాసు వార్తలు ఆ వాక్యం లూకాసు వార్త పద్నాలుగో పదహారో వర్షం చూడండి ఇప్పుడు ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను పైన వాక్యాలలో చూస్తామది పెళ్లి విందని విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపేను అక్కడ దాసుడు ఇక్కడ ఒక దాసుడు అయితే వారందరూ ఏక మనస్తో ఎవరు ఆహ్వానింపబడ్డవాలి ఏక మనస్తో నిపమ్ములు చెప్పసాగిరి మనం మన భాషలో సర్డులు అంటాం అక్కడ నేపములు అంటున్నాడు మొదటి వాడు ఇప్పుడు చూడండి మొదటి గుంపిది మొదటి వాడు నేను ఒక పొలం కొని ఉన్నాను అవసరంగా వెళ్ళి దాన్ని చూడవాలను నన్ను క్షమింపవాలని నేను వేడుకొంచున్నానని అంటే కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నువ్వు సర్డులు చెప్తే కూడా పాపక్ష వ్యాపార అది అది నిజమైన పాపక్ష వేపన చేసినాక నన్ను క్షమించు అంటే ఏమని అర్థం ఉందా ఎన్నిసార్లు పడినను అని మనం తెలుసు మనకి నీతిమంతుడు ఎన్నిసార్లు పడును తిరిగి లేస్తాడు అని ఉంది కరెక్టే కానీ అంత బాగా వెలిగింపబడి ఒక్కసారి పడిపోయిన వాటిని తిరిగి వెలిగించడము బహు అసాధ్యం అంటాడు అది వాక్యం కాబట్టి నువ్వు ఏ వాక్యాన్ని స్వీకరిస్తున్నావు మొదటి వాక్యాన్ని స్వీకరిస్తున్నావు అని పాపాలు చేసుకుంటా పోతావు అన్నట్టు కదా కాబట్టి ఇప్పుడు చూడండి మరి ఒకడు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరిశింప వెలుచున్నాను నన్ను క్షమింపవాలి నన్ను వేడుకొచ్చి నానన్న కూడా అంతే పాపం చేస్తున్నాడు క్షమించి మన ఇది ఇది కంటిన్యూస్ యాక్టివేట్ అయిపోయింది వీళ్ళకి ఆదివారం వస్తే పాపాలు ఒప్పుకుంటారు ప్రబ్బలలో పాల్పొలుగుతారు సోమవారం నుంచి శనివారం వరకు యథావిధి లోకాధీతంగా మనుషులాగా జీవిస్తుంటారు క్రైస్తవ జీవితం కామన్ అయిపోయింది సోమవారం నుంచి శనివారం వరకు పరిశుద్ధంగా జీవించగలిగినవా అంటే మనమంతా సండే క్రైస్తవ లాగానే జీవిస్తున్నాం అనే వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మూడో వాడు చూడండి మరియు ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేన నేను ఈ మూడు గుంపులు మతపరమైన జీవితంలో ఒకడు బిజినెస్ చేస్తుండు ఒకడు పొలం పని చేసుకొని పోయిండు ఇంకొకడు వివాహం తీసుకున్నాడు అంటే అంతా యథావిధిగా లోకాతీతంగా జీవిస్తున్నారు వీళ్ళు ఒకటి పెళ్లి ఇంటికి ఇల్లు చిల్లకర్ గొప్ప వ్యక్తి నేను ఆహ్వానిస్తున్నాడంటే నువ్వు అంటే నీకు ఈ ప్రాధాన్యత అన్నట్టే కదా మనిషికి అంత ప్రాధాన్యత ఇచ్చి వాడిని పెళ్లింగ్ వివాహాన్ని వినిపిస్తే వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు ఇది మేము ప్రాంతంలో ఒక ఆహ్వానం వచ్చింది నాకు నాతో పాటు పనిచేసే యంగ్ కలీగ్ వాళ్ళ పాప శారీ అదే హాఫ్ శారీ ఫంక్షన్ అంత దూరం వెళ్ళాలి నా ఫార్టీ కిలోమీటర్స్ మొబైల్లో చూస్తే ఫార్టీ కిలోమీటర్స్ ఉంది నేను ఎట్లా మిస్ అవుతాను ఈరోజు వర్షం ఇప్పు కానీ అది కూడా ముఖ్యం ఎట్లా వెళ్ళాను చెప్పండి రేపు రేపు రేపు ఉదయం మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కలుస్తాడు అతను నేను అబద్ధం చెప్పాలి అసలు సారీ పడుకో అని చెప్పాలన్నాడు చాలా మంది అట్లా చెప్తారు కదా నేను ఆహ్వానించినప్పుడు నువ్వు పోవు నెక్స్ట్ డే మార్నింగ్ అరే సారీ బై నా తలనొప్పు ఉండే భాయి కడుపు నొప్పు ఉండే భయ ఒళ్ళ అన్ని అబద్ధాలు చెప్తాం అది యథావిధ అయిపోయింది ఈ లోకంలో నేను క్రైస్తవ జీవితం కూడా అర్థమైపోయింది నీకు అప్పటికే ఏదో ఒక నిజమైన ఎక్స్క్యూజ్ దొరుకుతూ ఉంటాయి నిజంగా నాకు సర్దైంది భయా అని చెప్తాం ట్యాబ్లెట్ వేసుకొని పోవచ్చు కదా జ్వరం వచ్చిందనుకో అనాసిన్ వేసుకొని పోవచ్చు కదా డోలు లేకపోతే డోలు వేసుకొని పారాసెటమాల్ వేసుకొని పోవచ్చు కదా ఫంక్షన్కి పోయి తినకుండా రాబోది కాదు ఎందుకంటే శరీర వ్యామోహాలు ఇంటి అనేది వ్యామోహం అనేది బైబిల్లో కడుపు అనేది దేవతనుంది అందుకు ఉపాసాలు ఉండరు మనుషులు శరీర వ్యామోహాలు అంటే జస్ట్ మనం దాన్ని ఇంకో రీతిగా అర్థం చేసుకుంటాం కానీ నీ నీ శరీరాన్ని సంతోషపరచుకుంటే ప్రతిదీ వ్యామోహమే అటువంటి వ్యామోహాలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల పరిశుధాత్మ నడిపింపు ఉండదు రాలేడైనా ఎందుకంటే నువ్వు శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నావు ఆత్మగ్ఞ ఉపాసులు ఉండేవాడు తను తను తృణీకరించుకునేవాడు శిలవును ఎత్తుకుని మోసేవాడు ఇతరుల భారం మోసేవాడు ఇతరుల బాగోగులు చూసేవాడు అటువంటి హృదయం మనకి దానికి కావాల్సింది పరిశుదాత్మ నడిపి ఇప్పుడు కావాలంటే లేకుంటే నేను ఎందుకు రావాలి చెప్పండి ఆయన పరిశుదాత్ముడు ఎంతగానో తునీకరించుకొని త్యాగం చేసుకొని వచ్చినవి మనం చూసినాం ఇన్నిసార్లో వాక్యం కంటకు కనిపించని దేవుడి గురించి మనం ధ్యానించినాం కదా ఎందుకు తండ్రి ఈ దినము అదృశ్య దేవుడిగా తయారైడు ఆయన శరీరము ఆయన మొత్తము తనలో ఉన్నవన్నిటిని బయట పెట్టిండేసి నేను చూపించిన ఒకరోజు వాక్యం ఆయన ఎందుకు అదృశ్య దేవుడు ఏంటంటే తనలో ఉన్నవన్నీ పెట్టేసింది లోకంలో వస్తురూపకంగా మొత్తం సృష్టి సర్వ లోకం అన్నాడు ఒక్క లోకం అనలే సర్వ లోకము అంటే ఎన్ని లోకాలను ఎవరు తెలుసు ఆది కాండంలో ఒకరోజు నేను చూపిస్తా ఎన్ని లోకాలు చేసిన దేవుడు వాక్యం ఉంది అక్కడ ఆ లోకాలన్నిటి మీద నీకు అధికారం ఇచ్చేదని ఉంది అక్కడ వాక్యం కేవలం భూమి మీదనే కాదు సమస్త లోకాల మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు కానీ దాన్ని ధృవీకరించింది దినం చర్చి అందుకు ఈ లోకంలోనే కొట్టుబెట్టాడుతుంది రోగ్రస్తులైపోయి క్యాన్సర్ రోగానికి చనిపోతూ ఉంటారు అధికారం పొందలేకపోతున్నారు వాటి మీద పనం పొందలేకపోతున్నారు మన అందులో మనం అందరం ఉన్నాం నేనేమో స్పెషల్ ఎప్పుడు చెప్పుకోను కదా నేను ఎంతమంది ముగ్గురిని ఒకట్టుకున్న క్యాన్సర్ పేషెంట్స్ ని ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసిన ప్రభు నాకు ఎందుకు అధికారం ఇవ్వలేదు వాటి మీరు ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఆయన సన్నిధిలో ఎప్పుడు గడిపినా ఒక ఆరు గంటలు ప్రార్థనలు సన్నిధిలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ భాషలలో ఎందుకంటే మార్పు సువార్త పదహారా ది నామమ్మ తల రోగుల మీద తల రోగుల తల మీద చేత పెడితే స్వస్థత పొందుతారు క్రొత్త భాషలు మాట్లాడదురు అనుంది వాక్యం క్రొత్త భాషలు భాష అని లేదు అక్కడ క్రొత్త భాషల నుంచింది ఈరోజు మాట్లాడుతున్నారు కృత భాషలు మన ప్రభు ఆజ్ఞని తృణీకరి సురొస్తారు చూడండి మా తెలు మార్కు సువార్త మార్కు సువార్త పదహారవ అధ్యాయం మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదహారవ ఉచయం ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరల్లా చూడండి మరియు మీరు సర్వ లోకంకు వెళ్ళండి ఒక లోకం కాదు నువ్వు ఉన్నది భూమి మీద ఇది ఒకటే లోకం నువ్వు సర్వ లోకంపై చెప్పాలంట అంటే ఈ సృష్టికి కూడా నువ్వు సువార్థ చెప్పాలంట అందుకే రోహుల పత్రిక మీద అధ్యయనంలో ఈ సృష్టి నీ కొరకు ఎదురు చూస్తుంది ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమారుడవా దేవుని బిడ్డవా అని నేను ఒకసారి సవాల్ చేసినా దేవుని బిడ్డ అయితే పసిపిల్లవి నువ్వు పాలేదవుతా ఉంటావు కానీ దేవుని కుమారుడు అయితే విమోచించేవాడివి నువ్వు యుద్ధాన్ని పోతావు శత్రు చేతిలో బంధింపబడ్డ విడుదల కల్పిస్తా నువ్వు అంత అభిషేకం ఉందని ఊకాసువార్తలు చూస్తాం నాలుగో అధ్యాయ పేదలకు సువార్త ప్రకటించిన కొరకు ఉన్న వారికి విముక్తి కల్పించటకు హితవత్సరం ప్రకటించటకు దేవుడు నన్ను అభిషేకించను అన్న వాక్యం అక్కడ మనం చూస్తూ ఉంటాం అందుకు లేకపోతే నువ్వు వారి పనులు చేయి ఒకసారి ఎప్పుడైనా జైలుకి పోగలిగినవా జైల్కి పోయి వర్క్ సువర్స్ చెప్పగలిగినవా అసలు అడుగు పెట్టిస్తారా జైలుకి కానీ మనకు ఆ తపన లేదు మెకానికల్ లైఫ్ ఉదయించే సాయంత్రం వరకు ఉద్యమం చేసుకుంటాము సాయంత్రం రాత్రి ఇట్లా అంటాం అది కానీ అది సేవపరిచేది సేవపరిచంటే కొన్ని కిలోమీటర్లు నువ్వు బయటకు పోవాలా కష్టాలలో వాళ్ళు పోయి ఆడుకోవాలా వాడికి కొన్ని ప్రార్థన చేయాలి వాడికి ఉపశనం కల్పించాలన్న ప్రయాసపడాలా నువ్వు సాక్రిఫైస్ చేయాలా లేకుండా దేవుని సరిపోలేవు తను తను ఉపేక్షించుకోవడం అంటే ఏదో అన్ని సాక్రిఫైస్ చేసుకోవడం నీ లైఫ్లా సాక్రిఫైస్ చేసుకోకపోతే మనం ఏ ఆయన సన్నిధి ఆయన ఆయన ఆయన దృష్టిలో ఉండగలం ఇప్పుడు చూడండి మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సర్వ సృష్టి అంటే చెప్పండి ఎవరు వృత్త మనుషులేనా సర్వ సృష్టికి సువార్థను ప్రకటించడం అంటే ఎవరికి నువ్వు చెప్పండి ఒక్కో రోజు నేను చూపిస్తా వాక్యం ఎందుకంటే ఇప్పటికే ఈ వాక్యాలన్నీ మనం సహించలేకపోతున్నాం ప్రభువే అంటాడు మీకు ఇవి మీరు సహించలేకపోతున్నాడు ఇంకా నేను పర్లో విషయాలు చెప్తే మీరు ఎట్లేదు మీ పరిస్థితి ఏమైపోతు అంటాడు కాబట్టి నమ్మి బాప్దేశం పొందిన వాడు రక్షంపడను నమ్మని వాడికి శిక్ష విధింపబడను ఆశ్చర్యం నాకు ఏంటంటే నమ్మి బాప్సం పొందితే రక్షం పడతారట నమ్మకపోతే శిక్ష తర్వాత నువ్వు నిజంగా నమ్మితే పదిహేడవ ఇష్టం చూడండి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును చూడండి నిజంగా నువ్వు ఏసుప్రంని నమ్మిన వాడవైతే నమ్మిన ధనమైతే నీలో ఈ సూచక్రియలు కనబడతాయంట నువ్వు ను పరిస్థితులు నువ్వు ను ధృణీకరించలేవు విధానం వాడి విధానం నువ్వు దీన్ని ధృణీకరించడం అంటే ఖచ్చితంగా ను సీల్ చేబడ్డ వాడివే సీల్ చేయబడ్డ ఆయనకి విరుగుతా చూడండి ఏమనగా ఇది మన ప్రభు నోటి నుంచి వచ్చిన మాట శిష్యులు చెప్పిన మాట కాదు పౌలు చెప్పిన మాట అసలే కాదు నేను చెప్తున్న మాట కూడా కానే ఇది మన ప్రభు నోటి ధర మాట ఏం చూడండి ఏమనగా నామమున దయ్యములను ఇది మీరు పాటించలేరు దయాలు వెలగొట్టండి నిజంగా నువ్వు ఆయన నమ్మిన వాడవైతే నమ్మేదాన్ని అవైతే అనేక ప్రాంతాల్లో పోయి దయ్యాలను వెలగొట్టండి అవి బయటికి రావాలా నీ తను మాట్లాడాలా నీకు ఆ అనుభవం రావాలా అది వీడియో రికార్డ్ చేసుకో ఒకానొక దినము నీ సాక్ష్యంలో దాన్ని కలిపేసుకో చూపి మనుషులకి నా పరిచయ ఏ రీతి నేను దయాలను వెలగొట్టగలిగిన ఈ వాక్యం ప్రకారంగా పర్లోకంలో నీ సంతోషం అధికమవుతుంది అంటాడు ప్రభు ప్రభు నీ నామన్న దయ్యంలో గజగజ వణికి పోతున్నాయి ప్రవాటే దీన్ని బట్టి సంతోషించకండి పరలోకంలో మీ సంతోషం అవుతుంది కాబట్టి దాని గురించి ఆశించండి మళ్ళీ పరలోకం వాసులు సంతోషించాలని నిమిత్తమై నీ పరిచయం నిమిత్తమై మళ్ళీ నువ్వు దయ్యాలు ఇంతవరకు గొప్ప గొప్ప దేవజనుల నేను చూసిన కళ్ళారా నాకు చూపించాడు దేవుడు పెద్ద పెద్ద పాస్టర్లు దయ్యాలు దయ్యం బట్టకపోయినా నేను ఒక వ్యక్తి ఒక స్త్రీని ఇప్పుడుగా నేను చెప్తున్నా నైన్టీన్ టూ నైన్టీ త్రీలో ఒకసారి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ పాస్టర్ దేవ్ తీసుకెళ్ళిన ఎందుకంటే నాకు ఇంకా అప్పుడు ఆ అభిషేకం లేదు దయ్యాలు వెలుగొట్టే అభిషేకం రోగుల స్వస్థ పరిచే అటువంటి వరాలు నాలో లేవు అప్పుడు ఆ పాసా దేవి తీసుకపోయి అయ్యగారు ఈమెకి దయ్యం పట్టింది అయ్యగారు అంటే ఆమెను అక్కడే పెట్టు అక్కడ లోపలి తీసుకురాకంటున్నాడు మీరు ప్రార్థన చేస్తారని తెచ్చినాను అంటే లేదు అక్కడే పెట్టని దూరంకి వెళ్ళి ప్రార్థన చేసి పంపించేసి అంటే ఈరోజు మన పరిచర్లో కూడా నేను గమనించిన దయ్యం నా పక్కనుంది మౌనంగా ఉంది నేను ఇంకా ప్రేయర్ చేయబోతున్నాడు అయితే ఇంకొక బ్రదర్ నా పక్కను ఆ అమ్మాయి లోపలికి రాగానే మెల్లగా జారుకున్నాడు భయానికి ఇంకొక బ్రదర్ అయితే బయటనే ఉన్నాడు లోపలికి రాలే నేను ఒక్కటి లోపలి పోయి దాన్ని ఎదుర్కోవాలా మళ్ళీ నాకు ఏం జరిగిపోతుంది చెప్పండి బలం మీరు అందరూ సేవలో ఇద్దరు జారుకున్నారు బయట ఒక్కళ్ళని నేను లోపల దాన్ని ఎదుర్కోవాలా నాకు ఇచ్చింది దేవుడు ఆ కృపను ఎదుర్కొండే మరి నాతో పాటు ఇంతమంది పరిచారులు ఉన్నారు మళ్ళీ ఎందుకు వారు ఎదగోట్లేకపోతున్నారు ఎందుకు మెల్ల భయపడి నేను చూసిన ఒక్కసారి జంప్ అయింట్ బయటికి అమ్మాయి ఇవన్నీ నేను గమనిస్తూ ఉంటాను సేవా పరిచయలు కానీ నేను చెప్పే నా బాధ్యత నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్పాలా వినే బాధ్యత నీది వినకపోతే నేనేం చేయలేను ఎందుకంటే ఈ వాక్యం వీళ్ళ జీవితంలో ఇన్ని సంవత్సరాలు నెరవేరలేదు ఇంకా ఇంకా కాలం ఉంది ఇంకో టెన్ ఇయర్స్ ఏమో నువ్వు సేవ అది ఆసక్తి చూడండి ఇప్పుడు నానామం నా దయ్యం వెలగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదారు ఇది ఏ శుభ్రభు చెప్పిన మాట బ్రదర్ సిస్టర్స్ నువ్వు క్రొత్త భాషలు మాట్లాడగలుగుతున్నావా పౌలు కొరింతిలాస్ట్ర పత్రికలు చెప్పినది కాదు దానికి ముందే చెప్పింది ఇది పౌలు ఇది కాపీ చేసి చెప్పిండు అక్కడంతే ఏశ్రభ మాటని కాపీ చేసి అక్కడ చెప్పిండు ఆయన దాన్ని విశదీకరించాడు అతనికి ఆ అవగాహన శక్తి ఇచ్చేడు దాన్ని ఎలాబరేట్ చేయడానికి క్రొత్త భాషలు మాట్లాడదారు పాములను ఎత్తి పట్టుకుందరు ఇవన్నీ ఆత్మీయమే నేను ఒకసారి చూపించడం మీకు ఇవన్నిటిని పాముని పాము కింద దానికి శక్తి దాని గాలిలోకి తీసుకపోతే అది బలహీనం అయిపోతుందని చూపించాను నేను కాబట్టి అది పాము ఎటువంటిదైనా కానీ అది చూడడానికి చిన్నది ఉంటుంది కానీ సింహాన్ని కూడా చంపేస్తాను ఎన్నో సింహాలు పాము విషయానికి చనిపోయినాయి చూసిన సింహం చూస్తే ఏ జీవైనా గజ గజ వణుకుతుంది కూడా వణుకుతాడు కానీ పాము వణుకదు పాముకున్న పవర్ అది అది భూమి మీద ఉంటే చాలా పవర్ఫుల్ కానీ దాని గాలిలోకి తీసుకపోతే అది బలహీనంగా అందుకు పాముకి భయం ఏంటంటే పక్షిరాజు నువ్వు సింహాపు పిల్లవే భూమి మీద ఉంటాయి కానీ వాడు నిన్ను కాట్ అయ్యే టైం కానీ అదే నువ్వు పక్షిరాజు పైకి ఎరవలిగితే పాము నిన్ను నిన్ను చూస్తే భయపడతాడు పాము తలని కాబట్టి మరణకరమైనది ఏది తాగినను ఇది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ఈ వాక్యం మరణకరమైనది ఏంది చెప్పండి చాలా మంది ఏమంటారు దర్శ ఇంటర్ప్రిటేషన్స్ పాయిజన్ కదా బ్రదర్ ఈరోజు ఆహారం దీని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి కూరగాయలు దీన్ని చచ్చిపోయిన ఎంతమంది చెప్తారు నాకు తెలుసు చేప దీని చచ్చిపోయిన ఉన్నారు రొయ్యలు దీని చచ్చిపోయిన ఉన్నారు ఎందుకంటే ఈ పాయిజన్ అయిన వాళ్ళు కడుపులో పోయి మనం మీ మినిస్ట్రీలో అడవి ప్రాంతాలలో పోయి సేవ చేస్తుంటే ఒక గ్రూపు కేవలం అడవి పంది తినడానికి పోయిండ్రు ఎందుకంటే అది అదొక కోరిక మనుషులకి శరీర వ్యామోహం తిండి మీద బాగా తినాలా మంచి బాడీ బిల్డ్ చేయాలనేది శరీర వ్యామోహం అన్నట్టు ఆ అడవి పందిని ఎవడో తెచ్చిండంట అది మన అది ఎవడు చూసిండు చెప్పండి దాన్ని వాడు చంపిండ లేక అది ఎప్పుడో పాము కాటుకి అదాన్ని పట్టుకొచ్చుకొని వాడు తిన్నారు అందరు చచ్చిండ్రు చెప్పండి మరణకరమైందంటే ఏంటి చెప్పండి తినే ఆహారం అంతా కలుషితమైంది ఈరోజు పాలు కలుషితమైనవి అంత కెమికల్స్ తోని పాశ్చరైజ్డ్ హోమోజినైజ్డ్ అంటే అర్థమైంది అది పాలు కావనట్టు పాశ్చరైజ్ చేస్తేనే పాలు కాదంటారు ఎందుకంటే అది వాయిల్ చేసినాక పాలు ఎందుకైంది అది చెప్పండి ఇంకా కొంచెం కఠినంగా చెప్పాలంటే ఆవు పాలు ఆవు పిల్లకి కానీ నీకెందుకు బరే పాలు బరే పిల్లకే కానీ నీకెందుకు ఇంకా నేను అక్కడ అక్కడ ఇంకా ముందుకు పోను ఇవి ఏంటంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు నీ హెల్త్ నువ్వు కాపాడుకొని కొరకు నేను తాగానే పాలు తెలుసలేదు నీ హెల్త్ నువ్వు కాపాడుకోవాలా ఏయి పడతావి తినేసి నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము స్టమక్ ప్రాబ్లము పెయిన్ కడుపులో పెయిన్ ఎప్పటికీ విడిచిపెడతలేదు నన్ను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు విడిచిపెట్టారు చెప్పండి పిచ్చి పిచ్చిగా తినేస్తే ఏ పడతావి రోడ్ మీద ఒక్కొక్క వ్యక్తి వచ్చింది ఒక ప్రధానకి అన్న నాకు కడుపు బాగిన ప్లేసింది అన్నంటే ఒక్కటే ప్రశ్న శరీరం నువ్వు పానీపూరి తిన్నావాటి ఆయన నీకేంటి తెలుసు అన్నట్టే పానీపూరి తిన రోజు అందరికీ కడుపునప్పుడు వస్తుంది హైదరాబాద్ నేను గమనించినట్లు ఎంతమంది చెప్పి నాకు ఏమన్నా ట్రాబ్లెట్ ఇవ్వనంటే ఇచ్చి ఇంటికి వస్తే కాబట్టి పానీపూరి జోలికి పోవద్దని నేను ఎంతమందిని హెచ్చరించిన అది అది ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో తయారు చేసి పెడతాడు ఆ కుండల్లో దాంట్లో చింతపండు కొంత మసాలా ఇస్తాడు పులిపుంటది అది సాయంత్రం కల్లా అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది పులికుంటే దాంట్లో కొంచెం బెల్లం వేస్తాడు ఇంకా ఫాస్ట్ గా తయారవుతుంది బ్యాక్టీరియా తీపుంటది కాబట్టి ఇంకా అందులో ముంచి విడిస్తే తింటాడు కడుపులో పోయాక రాత్రి గుడి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లూస్ మోషన్స్ జ్వరము ఆఫీస్కి డుమ్మ అంత నష్టం హాస్పిటల్ పోతే వాడు మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డాక్టర్ కన్సల్టేషన్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మందులు రాస్తాడు రూపాయలు పోయాయి వేరు రూపాయలు జేవులకి వెళ్ళిపోయే ఒక డెక్కు లీవ్ పోయా అవసరం ఆ పానీపూరి నేను ఎల్టీ పర్సన్ అలా వాటికి తినాను పానీపూరిలు చాట్ బండర్లు బ్రెడ్ తినని తినండి నేను ఒక డేంజరస్ ఫుడ్ అది బ్రెడ్ కాబట్టి మరణకరం ఏది ఏది తాగిననో అది నీకు హాని చేయదు అనేసి తినను నేను ఒకవేళ నేను ఇక్కడ ఈరోజు వాళ్ళు బ్రాహ్మిన్స్ పిలిచిపోయినాను పోయి మనం ఆహార పెట్టి ప్రభుత్వ ఈ ఆహారాన్ని శుద్ధీకరించినా ఇక్కడ sanctify this food lot with thanksgiving i'm taking it parishadaatma nadipe pul telisipote anthe telupta untadi edi dinale edi dinadu anni vidispetesthadiki avvi dinale edi ro dinale edi dinana voltartina alla voltana aduvantan pravul vidispeteshi aduvindarakama ena ahara petir anthe taste cheyane disturbing anipiche vidispeteshi మొత్తం క్లీన్ చేయాల ప్లేట్ అనుకుంటాం మనం కాబట్టి మరణకరమైన ఏది తగిననో అది హాని చేయదు తర్వాత ఇప్పుడు చూడండి పద్దెనిమిది వర్షం చివరి భాగం రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వతంత నొందుదురాని వారితో చెప్పాడు కాబట్టి ప్రభు ఈ లోకంలో ఎక్కడికి ఇస్తాం పంతొమ్మిదో వర్షాలకి ఇస్తాం ఇవన్నీ చెప్పేసి ఆయన పలోకంకి వెళ్ళిపోటు మీరు చెయ్యండి అని నువ్వు నిజంగా ఏసు నమ్మిన వాడవైతే నమ్మిన ధనం అయితే ఈ వాక్యాలు నిజంగా నెరవేరను కాక నువ్వు నిజంగా నమ్మకపోతే ఇంకొక పది సంవత్సరాలైనా ఇవి ఏవి వాక్యం కూడా నీ జీతం అయితే కొన్ని సంవత్సరాలు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నాకు కొంతమంది సేవకులు ఇవన్నీ విషయాలు చెప్తా ఉంటాయి నేను ఎప్పుడు వాళ్ళంత్రణీకరించలే ఎందుకంటే నేను పుట్టిన బ్యాక్గ్రౌండ్ ఆంగ్లికన్ బ్యాక్గ్రౌండ్ సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉన్నవి బోధలు చిన్నప్పటి నుంచి వినని బోధలు ఇవన్నీ అది సడన్లీ నైన్టీన్ లో ఒక బ్రదర్ చెప్తూ ఉంటే నేను ఆయన తిరునికరించలే ఎందుకంటే మనం పరిశీలించాల ఏమిది దేవుడి నుంచి కలిగిందో మనకి తెలియనప్పుడు నువ్వేం అంత చదువుకునే వాడవ కావు థియాలజికల్గా అంత స్ట్రాంగ్ గానే కాదు సిస్టమాటిక్ థియాలజీ స్టడీ చేసిదే కాదు తగ్గిదే లేదు నీకు నీకు పరిశదాత్మ నడిపిని గ్రహించగలవు కదా ఏవి లేనప్పుడు ఎట్లా తీరుపరివి మనం తీర్పు తీర్చొద్దాని వాక్యం చదివిస్తుంది కదా కాబట్టి ఈ యొక్క పెండ్ల మీద సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా చూడండి ఇప్పుడు మట్టవార్తలో లుకాసువార్తలు ఇంతగా చూసినట్లు ఈ మూడు గుంపుల పరిస్థితి ఏంది మీరు ఏ రీతికున్నారు లోకాతీతంగా జీవిస్తున్నారు కానీ దేవుడు బిడ్డలే అందుకు వాళ్ళు పిల్ల పిలువబడి దేవుని నమ్ముకున్న వాళ్ళని కాబట్టి వాళ్ళు బిందుకు కానీ వాళ్ళు రాలేదు అప్పుడు ఏం జరిగింది ఇరవై రెండవ అంతట దాసుడు ప్రవ్వ కాబట్టి ఈ ప్రభు ఎవరు చెప్పండి ఒకనేమో రాజ అంటున్నాడు ఇక్కడనేమో ప్రభు అంటున్నాడు అంతట దాసుడు ప్రవ్వ నీ ఆజ్ఞా పించినట్లు చేసేది నని కానీ చోటును చోటును అని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు దానికి ముందు చూడండి ఇక్కడ ఒక వాక్యం స్కిప్ అయినాను ఇరవై రెండవ అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి అంటే మొదటి మూడు గుంపుల మీద కోపపడి దేవుడు ఎవరు ప్రభు అప్పుడు ఏమంటాడు చూడండి కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సంత సందులలోనికి వెళ్ళి వీధులను అంగహీనులను ఆహ్వానించి తీసుకుంటాం అన్న రకరకాల గుంపులునేవాడ అందరినీ ఆహ్వానించమాట కాబట్టి పదక ఇరవై రెండో వర్షంలో మనం చూస్తున్న ప్రకారంగా ఈ ప్రభు ఆజ్ఞాపించినట్లు నువ్వు చేస్తున్నావా సంత వీధికి పోయినావా పబ్లిక్ స్క్వేర్ అంటాం లేకుంటే మార్కెట్ ప్లేస్ అంటాం ఇంగ్లీష్ లో నువ్వు సంత లోకానికి వచ్చి వాళ్ళని పెళ్లి విందుకు పిలవడానికి వచ్చి నువ్వే వాళ్ళతో పడిదలిసిపోయినావే ఈ దినం జరుగుతుంది అది జీవితం ఎంతోమంది దాసులు పెళ్లి విందుకి సిద్ధపరచలేరు మనుషులని వాళ్ళు కూడా మర్చిపోయారు పెళ్లి విందు గురించి ఈ లోకంలో పడి అంతట అందుకు యజమానుడు నైలు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి మొదటేమో పట్టణపు వీధులు సందులు ఇప్పుడేమో రాజమార్గంలో అంటే హైవేజ్ అంటాం పెట్టింది రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి నోపలికి వచ్చినకు అక్కడికి వారిని బలవంతము చేయము నీ సేవట్లు ఉండాలని ఆసక్తితో ముందు పరిగెత్తాల వీలబడ్డ ఆ మనుషుల్లో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను ఎవడైతే పెండ్లి విందుని ధృనీకరించిందో వాడి ఎట్టి పరిస్థితిలో నా పెళ్లి విందు రుచి చూడలేడు అట్లోకపు యాత్ర వాడికి దొరకదు ముఖ్యంగా ఇరవై ఆరో వచనంలో ఒక ఛాలెంజింగ్ ఉంది ఈ పెళ్లికి సంబంధించి ఎవడు పెళ్లి కిందకి యోగ్యుడు రెండు పాయింట్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా మొదటిది పెళ్లి కుమార్తె రెండవది ఆహ్వానిపబడ్డ అతిర్పి గెస్ట్స్ అంటాం పెళ్లి కుమార్తె తర్వాత గెస్ట్స్ ఈ రెండు ఈ చిహ్నాలు నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ సేవ పరిచర్య ఇంకొక లెవెల్ ఉంటుంది నువ్వు పెళ్లి కుమార్తెవా పెండ్లి విందుకు వచ్చే అతిథివా ఈ రెండు కాకుండా ఇంకొక గుంపు కూడా ఉంది దాసుల గుంపు ఇవి ఏ కామెంటరీస్లో మీరు ఇచ్చారు ఏ పాస్టర్స్ చెప్పడం మీరు వినరు ఏ యూట్యూబ్లో కూడా ఉండవు కోలుంటే చెప్పండి నాకు నేను కూడా నేర్చుకుంటాడు ఎవరు పెండ్లి కుమార్తె ఎవరు విందుకు పిలువబడిన ఈ మూడు గుంపులకు చెప్పండి కానీ మొదటి మూడు గుంపులు రాలేదని చూపిస్తాను ఇవి కాబట్టి ఎవడైనా ఇప్పుడు ఇరవై ఆరు వచ్చిన ఎవడైనాను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నతమ్ములను అక్క చెలెండను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడున్న శిష్యుడు కానేరడు ఇది ఒక బ్లడ్ ఇది యాసిడ్ టెస్ట్ బ్రదర్ సిస్టర్స్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి శిష్యుని కాదు ఈ వాక్యం పాటించకపోతే గ్యారంటీ అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే అది చెప్పే విధానం అది కాదు నేను చెప్పకపోతే మీరందరూ ఈ నామను ప్రవచించలేదా అన్న గుంపులకు ఎంపట ఎవడనో నా ఇద్దరికి వచ్చి పాయింట్ నెంబర్ వన్ ఆయన దగ్గర రావాలా తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క తన ప్రాణమును కూడా సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటే నిన్ను నువ్వు ఎంతగా ఉపేక్షించుకోవాలా అన్న విషయం కూడా జ్ఞాపకం చేయబడుతుంది రెండు పాయింట్ ఏంటంటే ఒకటేమో బాధ్యత వివాహం చేసుకునేందుకు నీకు బాధ్యత నువ్వు ఒక పుట్టిన పుట్టినవు కాబట్టి ఒక బాధ్యత బాధ్యత నిర్వర్తించాలా కానీ నువ్వు దేవునికి శిష్యుని కావాలంటే మటుకు నువ్వు ఏం చేయాలా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలా ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే నువ్వు మనుషులను ప్రేమిస్తుంది మనుషిని ప్రేమిస్తే ఆయనకి శత్రువులు ఈ లోకంతో స్నేహం దేవునితో భైరం అని తెలుసు వాక్యం కాబట్టి ఈ లోకాతీతంగా జీవించడం వలన నువ్వు దేవునికి శత్రువు అవుతున్నావు కానీ శిష్యుని కాలేకపోతున్నావు బాధ్యతలు నిర్వర్తించాల కానీ యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువను ప్రేమించద్దు ద్వేషంకి గార్థిస్తుంది ఆయనని ద్వేషించడానికి గార్థీస్తుంది కాబట్టి బాధ్యతలు నిర్వర్తించడం వేరే ఏసు ప్రభుని ప్రేమించడం వేరే ఏసు ప్రభు కంటే ఎప్పుడు ప్రేమించదు ప్రేమిస్తాం మనం అది బాధ్యత తను నేను వల్ల అని ప్రేమించమని చెప్పిన వాక్యం అది కానీ మొదటి ఆజ్ఞ ఇది ఇది పూర్ణ హృదయంతో పూర్ణాద్భుతాన్ని పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో ఆయన సేమి అది మొదటి ఆగ్ఞ రెండోది కూడా మొదటి వంటిదే కానీ ఫస్ట్ది పాటించకుండా రెండోది పాటిస్తే నువ్వు మొదటి దాన్ని ద్వేషించిన కాబట్టి ఈ స్టాండర్డ్ ప్రకారంగా అసలు శిష్యులే లేరు చెప్తున్నారు ఈ స్టాండర్డ్ ప్రకారం ఈ వాక్య ప్రకారం కాబట్టి నువ్వు పెండ్లి కుమార్తె ఉండలేవు పెండ్లికి పిలిచే అతిథి ఉండలేవు దాసులా ఉండలేవు ఆటోమేటిక్ గా నువ్వు సర్పంల తేల ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోకపోతే అయోమయ స్థితి అదే బాబేలు కదా గందరగోళం చర్చేశారు ఎందుకు గందరగోళం ఉందంటే కారణం అదే వాళ్ళు మర్చిపోయినారు వాళ్ళ రోల్స్ ఏంటో వాళ్ళకి తెలియదన్నట్టు ఏదో చెప్తున్నారు వాళ్ళేం చెప్తున్నారు పాటలు పాడుతున్నారు కానికలు తీసుకుంటున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు తిని పండుకుంటున్నాడు కొంతకాలంకి ఈ రోగాలు వస్తాయి ట్యాబ్లెట్లు వేసుకొని మళ్ళా స్టేజ్ మీద తిప్పుకున్నారు అందుకే మా మనకి కాస్మలాజిస్టులు ఒక ప్రజెంట్ పాస్థాయి నువ్వు పులిపీఠం మీరు ఎక్కక ముందు నేర్చుకో ప్రతి పర్సన్ నువ్వు పులిపీఠం ను బలిపీట మీద బలి పశువులాగా నిన్ను నువ్వు బలి అర్పించుకోకపోతే దేవునికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో యోగినివి కావు పులిపీట పెట్టడానికి ప్రతి చోట నీకు సాక్షిగా ఉన్నట్లు నన్ను పంప ప్రభావాన్ని పాట పడుతున్నాయి ప్రతి చోట సాక్షిగా ప్రభు ఆత్మా పాడమాడతాం కానీ పాడతాం కానీ ఏ చోట సాక్ష్యం ఇవ్వలేదు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనులకి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా ఇది ఒక ఛాలెంజింగ్ నేను ఇస్తాను అందరికీ నాన్ క్రిస్టియన్స్కి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా ఓపెన్ గా బస్సులో కూర్చొని పోతప్పుడు నీ పక్కన కూర్చోడానికి సాక్ష్యం ఇవ్వగలవా నీ బండి మీద నువ్వు లిఫ్ట్ ఇచ్చిన వానికి ఎప్పుడన్నా సాక్ష్యం ఇవ్వగలిగినవా ఎక్కడన్నా నువ్వు షాప్స్ లో కానీ ఎక్కడ కానీ కూర్చుంటే నీ పక్కన కూర్చున్న వాడికి హోటల్లో కానీ ఎప్పుడన్నా ఏసులో గురించి సాక్షింపగలిగినవా ఇవ్వకుండా చర్చల కులిపిట్ట ఎన్ని గంటలు చెప్తే వెళ్ళాం చెప్పండి అది ఈజియెస్ట్ జాబ్ ఈ సృష్టిలో చర్చలో ఆహ్వానింపబడి స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్పడం అంతా ఈజీ ఏది లేదు అదే నాన్ క్రిస్టియన్స్ ముందు ధైర్యంగా నిలబడి సువార్త చెప్పు ఏసు ప్రభుత్ దేవుడు చెప్పు అప్పుడు చెప్తా నువ్వు నిజంగా శిష్యుడువా కాదా ఈ స్టాండర్డ్స్ పాటించకుండా మనము మనల్ని మనం అభివ్వు పెట్టుకుంటున్నాం అన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఆయన ఎంతమందిని ఆహ్వానించండి చూడండి ఇక్కడ అంటే ఎంత ప్రేమ దేవుడు దయగల దేవుడు ఏ ఉపానంలో మనం అదే చూస్తున్నాం ఎంతమందిని పిలిచినాడు కానీ ఎన్ని సొట్టులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు నాకు ఒక కోరిక ఏంటంటే ఒక చర్చ్ స్టార్ట్ చేస్తే మెన్ను ఎక్కువగా అనిపించాల అంటే పురుషులు ఎక్కువగా అనిపించే చర్చ్ అంటే నాకు అదొక అదొక కోరిక అదొక డ్రీమ్ అది మంచిదే కాదని మీరు చెప్పండి తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని చర్చలు తిరిగిన నాకు ఎన్ని చర్చిలు హైదరాబాద్ లో మెయిన్ చర్చెస్ ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను పిలిపించడం ఎక్కినా మెథడిస్ట్ చర్చ్ గన్ ఫౌండరీ పిలిపించిండెస్ స్పీకర్ గారు వాళ్ళ సన్నద్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ అది చాలా పెద్ద సంఘం అక్కడ కూడా పిలిచారు అక్కడ కూడా వాక్యం చెప్పారు పెద్ద పెద్ద సంఘాలలో పిలిచిండ్రు ఎక్కడ ఏ సంఘాలు పోయి బ్రదర్లీ సంఘాలు ఎన్ని ప్రాంతాలు జరిగినాయి ఒరిస్సా ప్రాంతం చర్చెస్లో కూడా తిరిగినాయి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చర్చెస్లో దిగిన వాక్యం చెప్పిన ఎక్కడ చూసినా స్త్రీలే ఎక్కువ కనిపిస్తారు చర్చిలో ఎక్కడ చూసినా మన రీసెంట్లో ఒక బ్యాప్టిస్ట్ చర్చికి పోయినాయి కామారెడ్డిలో అక్కడే కూడా స్త్రీలే వృద్ధ వృద్ధాప్యం ఉన్న స్త్రీలే ఉన్నారు చర్చి నిండి కానీ పురుషులు ఒక్కరు ఇద్దరు ముగ్గురే అది రివర్స్ రివర్స్ అని నేను అన్నాను రివర్స్ అన్నాను కానీ ఈక్వల్ లెవెల్స్ అట్లీస్ట్ అందుకే మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు శాంబ్రగర్ ఆయన స్త్రీలకు చెప్తా ఉంటాడు అమ్మా మీరు అందరూ మళ్ళీ మీ భర్తల కొంత రక్షణ మీ భర్తలకు కొంత ఆశీర్వాదం మీరే అన్ని తీసుకొని అని చెప్తా ఉంటాడు అంటే మీరు మీ భర్తలను తీసుకొని రావాలి కదా ఎక్కడ చూసినా భర్తలు తాగి ఉంటారు సట్టే గాడు అదే కాలం భయంకరంగా ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తూ ఉంటాయి సృష్టికర్తని స్మరించే జీవితం బాధాకరం ఉంది కానీ దాన్ని మనం పట్టించుకోకుండా మనం ఏదో మౌనమా సమర్థించుకుంటున్నాం నేనైతే కరెక్ట్గా ఉన్నాను బ్రదర్ అని చెప్పుకుంటున్నాం కాదు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఒకసారి చూడండి అదే అదే మత వార్త మనం ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మతేసి వార్త ఇరవై రెండవ తేమ్మి చూడండి ఇక్కడ చెప్పబడుతుంది మనం రెట్లతో కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి బాగా అర్థం చేసుకోండి పెళ్లి విందుకు కొంతమంది దాసాన్ని వాళ్ళు అవమానపరిచిండ్రు చంపినరు అప్పుడు రాజు కోపపడి తన దండ్లను అంటే సైనికులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములు తగలపెట్టించాను దగ్గర మన బాగులో గమనించింది తర్వాత పూరల తీర్పులు నేను చూపించిన అగ్ని కండత అగ్ని ఎట్లా కుబలించబడుతుంది ఆ యొక్క పూరలు అక్కడ అగ్ని ఉంది తీర్పుకు సంబంధించినట్టు ఎనిమిది వర్షండి అప్పుడు అతడు పెళ్లి విందుకు సిద్ధంగా ఉన్నది కానీ పెళ్ళబడిన వారు పాత్రలు కారు కనుక రాజ్య మార్గంలోకి పోయి మీకు కనబడే వారు అందరినీ పెళ్లి విందుకు పిలవడని తన దాసులతో చెప్పారు ఆ దాసులు రాజ మార్గంలోకి పోయి చెడ్డవారేమీ మంచి వారేమి తమకు కాబడిన వారిని అందరినీ పోగు చేసి కనుక విందు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా డెండెను బాగుంది ఎవరు మంచిగా దిగిన రాజ్యం కానీ ఇప్పుడు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చాడు అదేనా బాధ్యత తప్పక చూస్తాడు పర్వత రాజ్యం అంటే చర్చని మీకు తెలుసు మందిరం అది తెలుసు సమాజం అది తెలుసు సంఘం అది తెలుసు ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు పెళ్లి విందులో కూర్చున్న వాళ్ళందరినీ గమనిస్తా ఉన్నాడు ఏం గమనిస్తాను చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చి అని అడుగు వాడు మౌనీ ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు విర్రవికి అరిసి గొప్ప గొప్పగా వాక్యం ప్రతి ఒక్కరిని ఖండించిన వాడే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎందుకు మౌనివ్ అయిపోయినాడు గంభీరంగా పెళ్లి కుమార్తెలాగా పెళ్లి విందుకు వచ్చిన వచ్చేసిండే పెండి లోపలికి వచ్చేసిండు ఉన్నాడు కానీ వీళ్ళకి ఇక్కడికి ఎట్లా వచ్చినావు నీ మీద పెళ్లి వస్త్రాలే లేవు కదా ఇప్పుడు మీరు చెప్పండి ఇది పెళ్లి వస్త్రాలు దేనికి సంబంధించినాయి నీకు అర్థమైన కాక్యం అది వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి మీ చాట్ బాక్స్ లో పెట్టండి పెళ్లి వస్త్రం దేనికి సంబంధించి దానికి సంబంధించిన వాఖ్యాలు ఉన్నాయా ఒకసారి రండి రోముల రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం రోముల రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యయం జస్ట్ ఇంకొక యాక్చువల్ గా నైన్ ఫార్టీ ఫైవ్ కే నేను ముగించాలి ఎందుకంటే రూల్స్ ని మనమే ధింకరిస్తామంటే ఏడవటది మనకి సాక్షి చెప్పండి ఎయిట్ నుంచి నైన్ ఫార్టీ కదా మన గ్రూప్ టెన్ 10, ఫిఫ్టీన్ టెన్ ర్టీ వరకు చెప్పుకుంటా పోతే మనుషులు వింట వింట నిద్రపోతారు అది ఎందుకంటే లేట్ ఈవినింగ్ కదా మనం కాబట్టి అది డిసిప్లిన్ ఎవరన్నా అరే నువ్వు డిసిప్లిన్ లేవంటే సరి చేసుకోవాలి కానీ కోపపాడి తిట్టడము బాగాలేదు కదా ఇది ఇక్కడ ఏమని అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలికి వెలుపటి చీకటి వెనుక చూసి వీడి అక్కడ ఏడుపును పండు కొరుకుంటాయో ఉనని పరిచారకులతో చెప్పాడు పెళ్లి మీందుకు వచ్చిన వీడు అతిథి వీడు కానీ వీడు ఎక్కడ పోతున్న నరకంలో పడవబడుతున్నాడు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఇప్పుడు రాష్ట్ర పత్రికలో నిజంగా వస్త్రం అంత పెళ్లి అవి ఏం వస్త్రాలు చెప్పండి నీతి వస్త్రాలను ఇందాక చూసినాం మనం నీతి క్రియలు అని చూసినాం మనం తెలియ వస్తాం ఉంటాయి తర్వాత పద్నాలుగు పత్రిక పదమూడు ఉదయం పద్నాలుగు వర్షం మెటుకు ప్రభున ఏస్తూ క్రియలు తండ్రి ఎప్పుడు గమనిస్తారు తెలు నిన్ను నన్ను ఎట్టి పరిస్థితులను నువ్వు తండ్రి దగ్గరికి పోలేవు దగ్గరికి పోతే నీ మీద ఆయన ఆయన సన్నిధిలో అగ్ని వస్తుంది వచ్చి నిన్ను అమ్మాంతంగా కాల్చి పొడిద చేసి పడేస్తుంది జరగలేదు గతంలో నీ ఆరాధన ప్రభుకి సమంజసంగా ఉండకపోతే ఏమో తెలుసా పడుతుంది నీకు కళ్ళకి కనిపించదు ఆ కళ్ళకి కనిపించిన అగ్ని పాత కానీ పాతలు కథించిన ఈ ఈ అగ్ని పడితే నువ్వు దాన్ని తట్టుకోలేవు అగ్ని వినాసం వచ్చి మీకు ఏం జరిగింది అన్ని అగ్ని అర్పించడం వల్ల ఏం జరిగిందో మీరు చూస్తే అక్కడ వాళ్ళే కాబట్టి వినాశ యుద్ధాలు అనిపిస్తుంటాయి అన్ని అగ్ని అర్పించిన వేరే ఉన్నారు ఆహారడు దేవుని అగ్ని పనికి వచ్చి వాళ్ళని కాబట్టి ఇప్పుడు చూడండి మెట్టుకు ప్రభువైన ఏసు కృష్ణ వారి శరీర యచనను నెరవేర్చ విషమై ఆలోచన చేసుకున్నప్పుడు శరీర విషయమే ఆలోచించేసుకున్నాను శరీర ఇచ్చే లేదో తెలుసా మీకు అహము నేత జీవపు డంబము నేను గ్రేట్ నువ్వు యూజ్లెస్ నువ్వు ఒక దెవజనం పట్టుకొని యూజ్లెస్ అనే కాలం ఇది అరితిగా దేవుణ్ణి అభిషేకించబడిన వాళ్ళని కూడా మనం తృణీకరించినాం కానీ మన పరిచర్లో ఏ రోజు యోగుణి మనం తిట్టలే దానికి మీరందరు ఏ చర్చ గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడండి ఏ పాస్టర్ గురించి ఆయన వ్యతిరేకం మాట్లాడలేదు ఎందుకంటే దావిద నుంచి నేర్చుకున్నా అభిషేకిం పడ్డ సౌలుని ఒక్క మాట అనలేదైనా మళ్ళీ ఆయన చంపని గీసాడు సౌలిని రెండు సార్లు దొరికిండు దావిద చేతికి చంపడం చంపబో దావిడు దావిది చంపచ్చు రెండు సార్లు దొరికిండి అయినా ఆయన చంపలే తర్వాత సౌలుని చంపిన వాడని వాడైతే చెప్పుకొని వచ్చేటో అనవసరంగా చంపాడు అసలు వాడు అబ్బద్ధి కూడా వాడు నేను సౌల్ని చంపినా అని దావిది దొరికొచ్చి బహుమానం పొందుకుంటాను అనుకున్నాడు మాలయ్యని తెలుసు మనకి అక్కడ అమాలయకుడు వచ్చి నేను సౌరం చంపినాని దావిదం అని అనుకున్నాడు కానీ దావిదినడరే నువ్వు అబద్ధం చెబుతున్నావు తెలుసు అయినా కానీ అభిషేకించబడ్డ వాడిని ఎవడు చంపుతున్నాడు ద్వేషంతో చంపుతున్నావు ఆ వాళ్ళు కతులతో చంపుకున్నారు అంతే తేడా దావిద్రా రాజ మటుకు అభిషేకింపబడ్డ వాడిని టచ్ కూడా చేయలేదు తన తన సైనికుల కదా ఆజ్ఞయించండి ఎట్టి పసతులను మీరు సౌలని ముట్టద్దురతాన్ని ముట్టద్దాయి ఎందుకంటే వాళ్ళు దేవుని చెంద అభిషేకింపబడ్డవారు అనవసరంగా నువ్వు శ్రమల పాలు కాక కొద్ది అంత అట్లా తిరుగుబడతానని ఎందుకంటే నీకు తెలియదు వాళ్ళు ఎవరో అభిషేకం ఉంది నీకేం తెలిసిన వాళ్ళ గురించి నీకు ఆ విభేచ నువ్వు చూడాలా వాళ్ళ పరిస్థితి వాళ్ళ సేవా జీవితం ఏరి కొద్ది నువ్వు చూడకుండా ఇప్పుడు నేను చూసినాను మిర్యాముషేక్ గురించి ఏం చెప్పింది ముఖ్యంగా ఏర్పరచుకుంటారు నన్ను కూడా ఏర్పరచుకుంటే చెప్పేది ఏం జరిగింది మీకు తెలుసు అంటే అదొక రకమైన అహం అన్న ఆత్మ ఎంత డేంజర్ ఆత్మ అనేది నేను ఆ అహం అనే ఆత్మ బహు దూరం అవును కాక మనం ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉంటుంది అందుకే నేను ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ లో కూడా నా పేరు కూడా పెట్టానని వాళ్ళు అడుగుతారు కనీసం మీ ఫోటో ఏమంటే వద్దు బ్రదర్ ఫోటో వద్దు ఏమొద్దు అట్లీస్ట్ కొన్ని పేరు పెట్టారు బ్రదర్ అంటే మనుషులకు తెలియాలా కదా అంటే ఫస్ట్ పేరు వచ్చేసి సెకండ్ పేరు ఇస్తా లేకుంటే థర్డ్ పేరు ఇస్తాను అది ఫస్ట్ పేరు పెట్ట ఒవ్వరికి గుర్తింపు రావద్దు నన్ను ఒడు గుర్తించరు ఎందుకంటే నేను చెప్పే వాక్యాన్ని గుర్తించాలా వాక్యంలో ప్రభుని చూడాలా నన్ను చూస్తే ఏమొస్తాను ఎవరు రక్షణలకు రాడు చెప్పే వాక్యం అది ఎవరిని గెచ్చరించు అందరు నిరుత్సాహపడి వెళ్ళిపోతారు వాక్యం అట్లా కావద్దు కదా మనం కాబట్టి శరీరం నెరవేర్చే వారు నైపు శరీరము విషయమై ఆలోచన చేసుకోవాలన్న ప్రతి క్షణము మీ పరిచర్ ఆ రీతి పండ్ చూడండి దళితుల రాష్ట్ర పత్రిక వాక్యం ముగిస్తే ఇక్కడికి వచ్చే వరం దీన్ని కొనసాగిస్తాం దళితుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినం లేకుంది క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరద్దరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్పండి మీరు చిన్నప్పటి నుంచి చదివింటారు కదా మరి ఇప్పుడు ఇంకా పరిచయం క్రీస్తుని ధరించుకోవడం ఏం చెప్పాడు ఎవ్వరు చెప్పగలను నేను ఛాలెంజ్ చేస్తుంది రజ్ ఇక్కడికి నేను వాక్యాన్ని వహిస్తా క్రీస్తు అంటే అభిషేక్తుడు కదా అభిషేకాన్ని ధరించుకోవాలి కదా అంటే పరశుద్ధాత్మాన్ని ధరించుకోవాలి కదా ఏసు క్రీస్తు ఎప్పుడైండు పరుశుధాత్మ ఇచ్చినా నువ్వు పరశుధాత్మ అభిషేకం లేకుండా నువ్వు క్రీస్తుని ఎటో ధరించుకుంటావు ఇక్కడ తెలిసిపోతుందా నీ మీద ఏం అస్త్రం ఉంది ఏసు ప్రభిని ధరించుకోకుండా పెండ్లికి ఎట్లా పోగలవు నువ్వు నేను రానియాడు దేవుడి తండ్రి ఎట్టి పరిస్థితి తండ్రి నిన్ను గుర్తించాడు ఎందుకంటే నీ శరీరం పాపపూరితమైన శరీరం ఆ శరీరంతో నువ్వు దేవుడి శరీరకు వస్తే కాల్చిపోతావు కాలిపోతావుడిదైపోతాను అందుకు కుమారుణ్ణి ధరించుకొని రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అక్కడ ఆయన అక్సెప్ట్ చెయ్యడు అందుకే ఏసు క్రీస్తు నామంనా అని ప్రార్థిస్తాం ప్రతిదానికి అయినా అద్భుతాలు జరగవు ఏసు క్రీస్తు నామంనా అని ప్రార్థిస్తాం అయినా దయాల పడుతుంది ఏసు క్రీస్తు నామన ప్రార్థిస్తున్నా అంటే ఆయన స్వస్థతలు రావట్లేదు అంటే నీకు ఆ నామమే తెలియదు అన్నట్టు ఆడ పాయింట్ ఏంటంటే ఆయన ధరించుకోలేదు అన్నట్టు ఏసు అంటే మనిషి రక్షకుడు కానీ ఆయన క్రీస్తుగా మార్చబడేడు అంటే అభిషక్తుడు అప్పుడే ఆ అభిషేకాన్ని ధరించుకుంటేనే కానీ నేను కాబట్టి మనం అందరినీ ప్రాధాన్యపడతాం కదా పర్షదాత్మ పొందుకోండి బ్రదర్ లేకపోతే మీరు సేవ చేయలేరు బ్రదర్ మెకానికల్ సేవ అది ఆల్ట్రకాల్ ఇచ్చినప్పుడు ఎంతమంది చేతులు ఎత్తున్నారు అది నాకు టెస్ట్ అన్నట్టు నేను చెప్పిన వాక్యంలో ఆయన పర్షదాత్మ నడిపి పొందా లేదా ఈరోజు యవనస్థ ఎవరు యవనస్థ కూటలు అంపు ఆల్ట్రకాల్ ఇస్తాను కంపల్సరీ ఎంతమంది చేతులు అయితే ఎంతో బాధ అనిపిస్తుంది గడిపిస్తుంటే ప్రభావా వీళ్ళు ఎవరి కాలంలో ప్రభావా స్వీకరించిన పోపా చాలా మంది లేట్ కావర్స్ దేవుడి దగ్గరికి మనలోనే మన బ్రదర్స్ చాలా మంది లేట్ కావర్స్ ఎప్పుడో టెన్త్ క్లాస్లోనే నువ్వు బాప్సన్ తీసుకోవాల్సింది ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటున్నావు చాలా లేట్ దేవుడి దగ్గరికి రావడం అయినా కానీ ఆయన నువ్వు చేసుకున్న కార్యం కానీ ఆయన కనికరం వల్ల నువ్వు లేట్ కామారు వీళ్ళు దేవుని దగ్గరికి ఎప్పుడో నువ్వు హై స్కూల్లోనే బాప్తీజం తీసుకొని అంచలంచెలుగా ఆయన ఎదిగి ఈరోజు మంచి సేవకుడు సేవగ్రహం తరగాల్సింది నువ్వు లేట్ గా మరి యాక్చువల్ గా అయినా కానీ ఆయన కాబట్టి నువ్వు క్రీస్తుని ధరించుకోకపోతే అంటే పరిశుద్ధాత్మాన్ని పొందుకోకపోతే నువ్వు ఆయన వాటికి కానీ తండ్రి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించాడు కుమారిని ద్వారా తప అందుకే ఏ నా ద్వారా తప్ప ఎవడును తండ్రి నా రా నేరడు ఎందుకంటే నన్ను చూడగానే తండ్రి కోపము చల్లారుతుంది లేకపోతే నేను చూస్తే కోపం పగ్గున మండుతుంది అందుకు ప్రభు నేను ప్రార్థించ నేను మిమ్మల్ని ధరించుకోన ప్రభుత్వ క్రీస్తుని ధరించుకోమంటున్నాడు ప్రభావం అవును క్రీస్తు కలిగిన మనసుని పొందుకోమన్నాడు ప్రభావ నా మనసు తీసే ప్రభా ప్రతిరోజు ప్రార్థనకి ప్రభావ నా మనసు తొలగించి నీ మనుషున ఈ ప్రాపర్టీ డ్లు పోసుకుందాం మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రభు నేను ఇక్కడ తప్ప చూపించినైనా నేను పెళ్లి విందుకు సంబంధించిన విషయాలు ఏంటి ధ్యానం పెండ్లి విందుకు పిలబడ్డవారు ధన్యులు కానీ పెళ్లి కుమార్తె మరి ఎంత ధన్యతను నేను ఎప్పుడు గ్రహించలేదు ప్రభా పె కుమార్తె వేరే పెళ్లి విందుకు పిలబడ్డవారు వేరే అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ప్రభా ఈ విషయాలు ఎట్లా విడిపోయినాయి నాకు అర్థం కాదు లేదు ప్రభా నాకు ఒక గుంపు పెళ్లి కుమార్తెలాగా ఎట్లా తయారైంది ఇంకొక గుంపు అతిథుల్లాగా ఎట్లా తయారైనారు ప్రభా ఎందుకు వాళ్ళు ఏం చేసినారు ఏం చేసుకోవడం వల్ల ఆత్మీయ స్థితిలకే వీళ్ళు అతిథులు షడ్డులు పెట్టుకొని ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ఈ లోకాతిథిగా జీవించిట్రా యథావిధిగా జీవించిట్రా ఉదయం సో సోమవారం నుంచి శనివారం వారు కేవలం ఆదివారం మీ మనస్థితి ఇచ్చారు మీ నామాన్ని కీర్తించలేదు మీ నామాన్ని మహిమపరచలేదా అది ఎక్కడ పోయింటారు పావు వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు మోసుకుంటూ అవమాలు భరిస్తూ ఒకరిని ఒకరి కించపరుచుకుంటూ ధర్మశాస్త్రంలో ఉత్తమైన దాన్ని మర్చిపోయింటారు ఆచారబద్ధంగా జీవిస్తూ అనుకులు అర్పిస్తున్నారు చేస్తున్నారు కానీ ఉత్తమే మర్చిపోయినారు కానీ ఏ రీతిగా ఈ బిందుకు వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కుమార్తె యోగ్యత పోగొట్టుకున్నారు ప్రభుత్వం నేను ఈరోజు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అందరూ చూపించి వాక్య పడుతున్నా మహాబులో నుం బహు కాల్చి వేస్తానని వింటే అగ్ని చెప్తాను దానిలో నుంచి మీరు రాకపోతే దాన్ని బడితని దుస్థితి లేక పడుతున్నాను ఈ సాయంత్రం సమయంలో మాత్రం మాట్లాడండి మాట్లాడు మా చెప్తాను ఒక నోరు దురగా తెలుసు ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తారు ఆ నోరులను కాపాడకుండా ప్రార్థించమని ప్రార్థిస్తున్నారు బయటికి ఏడుస్తుందా అదే మమ్మల్ని అపత్రస్తుంది అన్నారు కాబట్టి నేను బహు జాగ్రత్తగా మాట్లాడన్నారు వాక్య అనేక ప్రేమ సిద్ధాంతాలను నడిపించాయి అంటే ఇది ప్రేమ సిద్ధాంతి దేవుడు ప్రేమ కాబట్టి నేను ప్రేమ ఆత్మను మాకు అనుగ్రహించే నిద్రం ఇంద్రియ నిగ్రహములు ఆత్మను మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం శక్తి గల ఆత్మను మాకు అనుకరించి మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రభుత్వా నూతనంగా మన జీవితాలు మీకు ఉన్న పాపం చేయించండి ఇంకా ఎంతో ఐగతులు ఎన్నో విషయాలను మేము తప్పి ఒక అనికరించి కొరకు జీవించి మనం ప్రార్థిస్తున్నాం ఆ ప్రవర్తన అంతట్లో మీరు అధికారానికి లోకం లాగా నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశీర్చి ప్రతి ఒక్కరిని స్వస్థ పరిశక్తి ఈ లోకం మీరు ద్వేషించగలము ప్రేమించాల అప్పుడే మేము ఎక్కువ చెప్తున్న శిష్యులు కలగాలం మొత్తం శత్రువులు మిత్రం ఆలోని శత్రువులతో పొలగించండి మిమ్మల్ని ప్రేమించే పిల్లలుగా తయారు మంచి చెప్తాము అక్కడ వేగులేసి మనసు పెంచేలాగా ప్రతి ఒక్కరు కనీసం రెండు మూడు గంటల ప్రాంతంలో చూద్దాం స్థాపడమని ఏసు క్రీస్తు పరుషుల ప్రార్థిస్తున్నాం తల్లి మన బ్రహ్మాయి ఏసుక్రీస్తు గృహ సమాధానం కాదు మీకు మనందరికీ సదాకాలం తోండు దాకా సిస్టర్ అందరి ప్రేస్ లో